మహాపరిశుద్ధుడ మహాగనుడ కృపాసత్య సంపరుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన తండ్రి ప్రవ్వ ఏసయ్య నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న స్థుతులపై ఆసుడ స్థుతులకు పాత్రుడ స్తోతారుడ పూజారుడ పూజకు అర్హుడైన తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ప్రభ ఈ గడిచిన కాలం అంతా తండ్రి ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి నైనా ప్రభ దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాప తండ్రి మమ్మల్ని కాచి కాపాడి అనుదినం ప్రభాన నీ రెక్కల కింద మమ్మల్ని చేర్చుకుని ఆశ్రయం ఇచ్చి ప్రభ పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైన నువ్వు ఏ నాశనకరమైన తెగులు మా గుడారము సమీపించకుండా ఇలాంటి వేటగాని ఊరిలో తండి మమ్మల్ని చెక్కకుండా సర్వోన్నతుడు మహోన్నతుని చాటున నీడను విశ్రమించి అన్నవు తండ్రి ఆ రీతిగా ప్రభ నాయన నీ రెక్కల కింద నాయన మాకు ఆశ్రయం మీరే ప్రభ మీ రెక్కలతో మమ్మల్ని కప్పి ప్రభ దుష్టుడు ప్రతి వాటి నుంచి నాయన మాకు కలిగే ఆపదలు కావచ్చు శ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ప్రభ అన్ని విషయాలలో ప్రభాయన మీ కృప మా ఉంచి తండ్రి ప్రతి విషయంలో తండ్రి ప్రతి వాటిలో నుంచి మీరు తప్పించి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ ప్రేమను బట్టి కృపను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు వివేగములకు కలుగును గాక అవును ప్రభాన తండ్రి మేము ఇదనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నువ్వు చూపిస్తున్న కృప వాత్సల్యము దయా దాక్షిణ్యమే కాబట్టి మేము ఏ విషయంలో కూడా అతిశయించకుండా తండ్రి నిత్యము నేను స్తుతించాలా మహిమ పరచాలా అలానే తండ్రి ఈ లోకంలో మీకు వరకు మేము సాక్షులుగా ఉండాల ప్రభు ఆ రీతిగానే ప్రభా ఈ దినం తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నావు తండ్రి సజీవమైన దేవుడు నువ్వు ప్రభ అలాంటి నీ సన్నిధిలో తండి మమ్మల్ని ఇక్కడ గుమి కూర్చి చేర్చి నైనా నేను నేను స్తుతించలాగునా ప్రార్థించలాగునా నీ స్వరం విన్నులాగునా కల్పించిన అవకాశమును బట్టి ధన్యతను బట్టి నీ ప్రేమను కృపను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి ప్రభా ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారు అక్కడ నేను ఉంటానన్న ఆ వాక్యాన్ని ప్రభా నైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా మధ్యలో మీరు సంచరిస్తున్నారు మా మధ్యలో మీరు నివసిస్తున్నారు ప్రభా కాబట్టి తండ్రి మేము ప్రతి ప్రార్థన మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి నాయన మా ప్రతి ప్రార్థన ద్వారా తండ్రి మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి ప్రభ అలాగే నీ వాక్యం స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభ నాయనా తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ నాయన మీరే ఆధిపత్యం చెలాయించి నాయన మీ నామానికి మహిమకరంగా జరిగించండి మీరే నాయన ఈ ఆరాధన అంతట్లా మీ సమాధానము నాయన మీ కృప మా పట్ల ఉంచమని మీ సమాధానం మాకు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ నాయన కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి మమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబైనన్న గొప్ప దేవుడవు అలాంటి ప్రేమ కలిగిన తండ్రి నీకెంతో స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకే విగములకు కలుగును గాక తండ్రి మీరే ప్రభ నాయన తోడుగా ఉన్నారు మాకు నిత్యము ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే ప్రభా తండ్రి ఆరాధనని ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్యాసు రాజు నేను చూచిన చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు ప్రియాసుజుని చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన నాచాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన నాచాలు ఏసుని రక్త మందు కడుగా వాక్యము చే నిత్యం భద్రాపరచబడి ఏసుని రక్త మందు కడుగా వాక్యాము నిత్యం భద్రాపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసురాజుని నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు దూతాలు వీణలను మీటూ ఉన్నప్పుడు గంభీరా జయధ్వనులు మృగున్నప్పుడు దూతాలు వినెలను మీటూ ఉన్నప్పుడు బంబీరాజయ్య ధ్వనులు మృగున్నప్పుడు హల్లేలు యా పాటలు పాడుచుండా హల్లేలు యా పాటలు పాడుచుండా ప్రియాయస్తుతోనూ నేను ఉల్లాసింతు ప్రియా యేసుతోనూ నేను ఉల్లాసి ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు మహిమలు నేనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష నందు చేరి భక్తుల గుంపులో ఆర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు ముండ్ల మాకుటంబైన తలను చూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందింతు ముండ్ల మాకుటంబైన తలను చూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపం చూచి ప్రతి ఒక్క గాయామును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయామును ముద్దాడేదన్ ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు హృదయ ముస్తుతూలతో నింపబడే నా భాగ్యాగృహమును స్మరించు చుంటే హృదయా నింపబడే నా భాగ్యా గృహమును స్మరించు చుంటే హల్లేలుయా ఆమెన్ హల్లే హల్లే ఆమెన్ హల్లే వర్ణింపక నా నాలుకా చాలా దయ్యా వర్ణింప నా నాలుకా చాలాదయ్యా ప్రియా యసు రాజు నేను చూచిన చాలు మహిమలో నే నాయన తో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఆహాయ బూరా ఎప్పుడు ధ్వానించును ఆహా నా హా నా బురా ఎప్పుడు ద్వానించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో ఆశాతో వేచి ఉండే నృదయం ఆశాతో వేచి ఉండే నృదయం ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచను నాతోనుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి వేసుకొనిపోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి వేసుకొనిపోవును ఏ చాలను ఏ మైనా ఏ స్థితి కైనా నా జీవితాములోచను ఏ మైనా ఏ స్థితి కైనా నా జీవితాములోచను తాను శోధన లధికమైన సొమ్మశిల్ల కాసాగి వెళ్ళెదను తాను శోధనలధికమైన సొమ్మ శిల్లకాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు సుచాలు ఏ సుచాలు चालनु ई समयमायना ए स्थितिकैना ना जीवितमलो एस्तु चालनु ई समयमायना ए स्थितिकैना ना जीवितमलो एस्तु चालनु పచ్చిక బయలు పరుండ జేయున్ శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలు పరుండ జేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణలోయలో నన్ను కాపాడును ఏస్తు చాలును ఏసు చాలును ఏ సమయమైన ఏ స్థితి నా జీవితములో ఏ చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరముకుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరముకుల్లి కృషించనను హరించిన ఐశ్వర్యము విరోధి నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను ఏ సుచాలును Ooh. <laughs> ను చాలును ఏచాలను చాలును మైనా ఏ స్థితి కైనా నా జీవితాములోచాలను ఏ సమాయాైనా ఏ స్థితి కైనా నా జీవితాములోచాలను పరమజీవము నాకు నివా తిరిగి లే చను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి వేసుకొనిపోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి వేసుకొనిపోవును ఏస్తు చాలును ఏచాలను చాలును ఈ సంయాైనా ఏ స్థితి కైనా నా జీవితములోచాలను ఏ మైనా ఏ స్థితి కైనా నా జీవితములోచాలను కశ మందుని ఉండగా నేను ఎవరికి భయపడను భువిలో కములో నాకుండగా నేను దేనికి భయపడను నివిలో కములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలో కములు నాకుండగా నేను దేనికి భయపడను శృసము హమునన్ను చుట్టినా సైతానుడు సంహరింపజూసినా శత్రుసము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా ఉండగా నేను దేనికి భయపడను నా సహవాసిగా ఉండగా నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలో కములు నాకుండ నేను దేనికి భయపడను నివిలో కములు నాకుండగా నేను దేనికి భయపడను వ్యాదులు కరువులు శోధనలు దుఃఖము వేదనలు వ్యాదులు కరువులు శోదనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మ్రింగగా కాంక్షించిన నేను దేనికి భయపడను మరణము మ్రింగగా కాంక్షించిన నేను దేనికి భయపడను ందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలో కములు నాకుండగా నేను దేనికి భయపడను నివిలో కములు నాకుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెను కంజవేయక पच्चाता पड़ी अडगु పడిపోయిన వెను కంజవేయక పశ్చాతాపము పడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువే నువ్వు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువే నువ్వు ఎవరికి భయపడకు ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివిలో కములో నా కుండగా నేను దేనికి భయపడను నివిలో కములో నా కుండగా నేను దేనికి భయపడను నివిలో కములో నాకుండగా నేను దేనికి భయపడను ప్రైజ్ లో స్తోత్రం ప్రభా పరిశుద్ధిడా గొప్ప దేవా జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడానికి ఎంతో వన్నా లేసయ సమస్త సృష్టికి మూలకారు కూడా అది సంబూతుడుగు దేవానికి వన్నాలేసయ్యా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివరాత్ మమ్మల్ని కాచి కాపాడిన ప్రవ్వా ఈ యొక్క నూతన దినం మాకు అనుగరించినారు ఈ యొక్క మధ్య కాలే సములనైనా భాగ్యాన్ని మాకు అనుగరించినైనా ప్రవ అనేకులు నైనా ఈసయ్య ఎవరికి వెళ్ళిన దండిత ప్రభావ మీరు మాకు ఇచ్చినారనైనా ఈ లోకమే ప్రభ ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటుండగా ప్రభావ నైనా ఈసయ్య ప్రతి దశలో ప్రభావ అడుగు అడుగున మీ కృప మాకు అనుగ్రించినైనా దుష్టుడు ప్రభా అనేక విధాలుగా కొట్టని చూస్తున్న ప్రభావ ఏదొక రూపంగానైనా నైనా అనేక విధాలుగా వాడు మమ్మల్ని కొట్టని చూస్తున్నాడు గాని ప్రభావ మీ కృప మమ్మల్ని విడిచిపోలేదు ప్రభావ మీ కృప మా సమృద్ధిగా కుమ్మరించి ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం ఇచ్చినారు ప్రభావ దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకుంటున్నామైనా హియీ గొప్ప దేవ నువ్వే నా దేవుడు నా మా ప్రభు మా రక్షకుడు ప్రభు మా కొరకయ్య కలవరిశిల్లనైనా మీకు ప్రాణాన్ని పెట్టి మనం రక్షించుకున్నావు నా తండేశయ్య దాస్య నుండి దత్తపూర్తులుగా స్వీకరించి మీకు సొంత కుమారులు మమ్మల్ని తయారు చేస్తున్నారు నాయన నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాం మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని కుమ్మరించారు పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రించినారు కృపావరాలను మాకు అనుగ్రహించినారు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రించినారు మీ బిడ్డలుగా చేస్తున్నందుక నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి అనికే స్థితి స్వూత్రమైన మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క మీ వాక్యం నేను మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకమా కనిగించండి పర్లో గొప్ప జ్ఞానమా కనిగించండి వాక్యంలో నీ మా ఆత్మీయ నేతరాలు ఇప్పమను అదిష్టమైన మీరు మాతో మాట్లాడండి ప్రవ్వా మీరు మాట్లాడితే మేము బ్రతుతం ప్రవ్వా ఎందుకంటే మీ మాట జీవం ప్రవ్వ మీ జీవం లేకుంటే మనుషులు నశించిపోతారు మీ జీవం మాకు ఎంతో ఒక తాజా మన్నను మగిన ఒక అనుగ్రహించండి మీరే వాకిందరి మాతో మాట్లాడిన ప్రభ రాని పెడి త్వరగా నడిపించండి పది ఆటంకాలు కొట్టివేస్తే ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్రించి నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రాధిష్టాం తండ్రి ఆమె ఈరోజు మనము ఆ రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి కొలసీ సంఘం గురించి మనం ముందుగా తెలుసుకోవాలా ఇంట్రొడక్షన్ అంటాం కదా తులసి సంఘానికి పౌలు ఎందుకు పత్రిక రాసింది కాబట్టి పతి సంఘము క్రైస్తవ సంఘము దేవుడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలంతా కాబట్టి పత్తి సంఘము ఆయనకు ఆయన శరీరం స్థిరస్తు ఆయన కాబట్టి మనమంతా ఆయన శరీరం ఆయన శరీరంలోనొక భాగాలు అన్నట్టు కాబట్టి పత్తి దేవుని బిడ్డ ఆయన శరీరంలాగా తయారు కావాలి ఆయన స్థిరస్తు కాబట్టి ఒక్కొక్క అవయం ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అవయవులన్నీ మంచిగా ఉండి ఒక్క అవయం చెడిపోయినా కానీ ఆ శరీరం పనిచేయదు అన్ని బాగుండి ఒక్కటి కాని పోతే ఏది కూడా సరిగా పనిచేయనట్టు ఆ ఒక్కటి ఒక్కటి అన్ని విధాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా కావాలంటే బహు అసాధ్యం అది కానీ నమ్ముటో నీవాళ్ళు సమస్తము సాధ్యం కాబట్టి ఆయన సాధ్యపరిచే దేవుడు మనం నమ్మితే అది సాధ్యం కదా ఒక అవయవాలు అనుకో ఇప్పుడు ఒక పేపర్ ఉంది ఒక పేపర్ ముక్కలు ముక్కలుగా చింపేసి బయటపడేసి మీకు తెలుసా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు వాటిని ఏదో అంటారు పరుపులో ఇది అంటారు వాటిని రకరకాలుగా అతక పెడతారు అన్ని అన్ని క్లిప్స్ లాగా ఒక డబ్బాలో ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారంటే కింద పడేసేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే అవన్నీ ఒకదానికి ఒక దానికి అన్ని ఇట్లా అతక పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఉంటే అన్ని తీసుకొచ్చి జమ చేస్తే అదొక ఒక షీట్ లాగా తయారవుతానట్టు చూడండి అప్పుడు అది పర్ఫెక్ట్ గా ఆ ఇమేజ్ వస్తుంది బొమ్మ చూడండి కాబట్టి మనం చూస్తాం ఇవన్నీ ఇవన్నీ ఒక అవి జమ చేయాలంటే చాలా కష్టం కదా చాలా కష్టం అవి జమ చేయాలంటే అవి చల్ల చెల్లరగా పడిపోయి ఉంటాయి కానీ ఒక ఇమేజ్ లాగా దాన్ని తయారు చేయాలంటే అది బహు కష్టం అన్నట్టు కాబట్టి పిల్లలు ఏం చేస్తారు చదువుకునే పిల్లలు వాళ్ళన్ని తీసుకొచ్చి డబ్బాలు పెట్టేసి తీసుకొచ్చి కింద పడేసి అన్ని ఆ ఒక పేపర్ ఇస్తారు ఆ ఇమేజ్ లాగా అది తయారు కావాలంటే వీళ్ళంతా అవి అవన్నీ జమ చేసి జాగ్రత్తగా ఏ పాట ఎక్కడ ఉందో ఎక్కడెక్కడ దీన్ని అమర్చాలా ఏ భాగం ఎక్కడ మర్చి అన్ని సరి చేస్తానంట ఎంతో టైం పడుతుంది బహు జ్ఞానం కూడా అవసరం అన్నట్టు బహు టైం కూడా పడతానట్టు కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే ఈరోజు దేవుని సంగం కూడా అట్లనే ఉంది అది చల్లా అది సంపూర్ణత స్థితిలో లేదు ఎందుకంటే అది రకరకాలుగా పనిచేస్తూ ఉంది ఈరోజు ఆయన శరీరంగా తయార కావాల్సింది పోయి ఆయనకి వేరుగా జీవిస్తూ ఉంది చూడండి ఎందుకంటే ఏసు ప్రభు చెప్పిందా లేదా మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము నా మాట విన్నాడు కానీ మీరు నా మాట వింటలేరు అబ్రహాం కంటే గొప్ప అని అడిగినరా లేదా శాస్త్ర పరిశీలన నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడివా అని చెప్పి నీకు యాభై సంవత్సరాలు లేవే నువ్వు అబ్రహం కంటే ముందు పుట్టిన వాడవా చూడండి కాబట్టి మనుషులు అరీతిగా ఉంటారు అట్టు కాబట్టి ఈ లోకం అంతా ఉంది అబద్ధ బోధలో కొట్టుకొని పోతా ఉంది ఎవరు ఇష్టం వాళ్ళు ప్రకటించుకుంటూ పోతున్నారు కానీ పరిశీలించేది లేదన్నట్టు ప్రకటించడంలో తప్పు లేదు కానీ అది నువ్వు పరిశీలించగలుగుతున్నావు అంటే ఈరోజు సంఘము లేదు ఎవరో కొంతమంది నూటికి వన్ పర్సెంట్ టూ వాక్యాన్ని పరిశీలించి ఇది కరెక్ట్ ఈ బోధ కరెక్ట్ అని స్వీకరించిన వాళ్ళు తక్కువ అనట్టు దాన్ని పరిశీలించుకున్న టైం కూడా లేదు మనుషులకి అంతా కాబట్టి వినిపోతూ ఉంటారు కానీ అది పరిశీలించారు అందుకు అబద్ధాన్ని ఆశ్రయించి మనుషులు మోసపోయి శ్రమలుగుండబోతూ ఉంటారు అన్నట్టు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే చూడండి క్రైస్త ప్రతి సంఘం ఈ రోజు మోసపోయిందా లేదా ప్రకటన గంధం ఉన్న ఏడు సంఘాలు మొదటి సంఘంలో ఎపేసి సంఘంలో దేవుడు దీపస్తంభంలో మధ్య ఉన్నాడైనా యేసు ప్రభు దీపస్తంభంలో మధ్య ఉన్నాడైనా తర్వాత లవధిక సంఘానికి వచ్చే వరకు ఏమైంది సంఘం బయట మరి ఈ మధ్యలో ఏం జరిగిందో మనం ఆ ఏడు సంఘాల గురించి దానిస్తేగా మనకు తెలియదు ఆత్మీయ దశలో ఈరోజు ఏసుప్రభు ఎక్కడున్నాడు ఆయన తలుపు బయట తలుపు దడుతున్నడు లోపలికి రావాలని కానీ సంఘం ఏం చేస్తుంది తలుపులు మూసేస్తుంది మరి ఎవరికి ఆరాధన చేస్తున్నట్టు ఇది మనం బహు కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే సంఘం ఎట్లా మోసపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా దాన్ని ఎట్లా దాన్ని మన మనకు అప్పబ అప్పగించబడిన సేవ ఆ పర్పుల్స్ ఎట్లయితే వా అవి వాటన్నిటిని నువ్వు జమ చేయాలా అవి చెదిరిపోయి గొర్రెల్లాగా చెదిరిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయినాయి గొర్రె ఇర్మయా గ్రంథాలు మనం చూస్తాం అవి కొండ కొండకు వెళ్ళిపోతాయి అంట కానీ వాళ్ళు వాటిని దిగవలసిన స్థలాలను మర్చిపోయినాయి అంట చూడండి కాపరి ఏం చేస్తాడు గొర్రెలు గాయాలా కాపరి కాసేవాడు గొర్రెలు గాయకుండా విడిచిపెట్టేస్తే వాటి ఇష్టానుసారంగా అనేక విధాలుగా పరిగెత్తిపోతూ కానీ వాటిని జమ నువ్వు ఎక్కడికైనా నెత్తుతో అది ఇటు ఎటు పోయిందో నీకు ఈ రోజు సంఘాల్లో కూడా విశ్వాసుల జీవితం ఏ స్థితిలో ఉంది విశ్వాసులు ఎట్లా జీవిస్తున్నారనేది ఏ రోజు కూడా సంఘంలోన్న దేవుని బిడ్డలు అది పరిశీలించలేని స్థితులు ఉన్నారు అందుకు సంఘాల్లో మనం చూస్తే విశ్వాసాలు ఎంతో దయనీయంగా ఉంటుంది పరిస్థితి ఎంతో బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రభుని అమ్ముకొని కూడా ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు ఎట్లా జీవించాలో తెలియదు ఎట్లా ప్రవర్తించాలో తెలియదు వాళ్ళన్నీ నేర్పించలే వయసు దాటిపోతుంది పెద్దవాళ్ళు ఏదేదో వాళ్ళ జీవితాల్లో జరిగిపోతూ కొంతమంది కాలం ముగించుకుంటున్నారు కానీ ఎక్కడ పోతున్నారంటే ఎవరికి తెలియదు అంత భయంకరంగా ఉందంట సంఘం ఎందుకంటే బోధించేవాడు సరిగా ఉంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయనట్టు లీడర్ అనేవాడు సరిగా ఉంటే నాయకుడు సరిగా ఉంటే పాలన కూడా సరిగానే ఉంటుంది దేవుడు అందరినీ ఆయన ప్రతినిధులుగా నిలబెడితే ఈరోజు సంఘము పరిస్థితి ఎట్లా ఉంది అబద్ధ బోధలు వచ్చేసినాయి కానీ వచ్చిన బోధలు ఇవి ఇప్పుడే లేవు రెండు సంవత్సరాల క్రితం పౌలు అపోస్తుల కాలంలో నుంచి మన ప్రభు కాలంలో నుంచి కూడా ఉన్నాయి అబద్ధ బోధలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా అవి విజృంభించి పనిచేస్తూ ఉన్నాయి కానీ ఎవరన్నా గ్రహించగలుగుతున్నారంటే తక్కువ అనట్టు ఎందుకంటే మాకెందుకు వచ్చిన బాధ సంఘానికి పోయేము వాక్యం చెప్పేము వచ్చేము వాళ్ళు విన్నారు కానుకేసింది వెళ్ళిపోయింది అట్టని ఆలసిస్తారు ఆ సంఘ పరిస్థితి ఏంది ఆ సంఘము ఈ గొర్రెలు ఎట్లా ఉన్నాయి వాటి ఏ దారిలో పోతున్నాయి ఎప్పుడైనా కాపలు గమనిస్తున్నారంటే చాలా తక్కువ అన్నట్టు దాని ఏం జరుగుతుంది చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఒక పొలం అనుకో ఒక పొలం ప్రకృతి స్థానం నీకు అర్థం కావాలని చెప్తున్నా ఒక పొలం వేసితే ఆ పొలం యజమాని ఏం చేస్తుంది అది జాగ్రత్తగా కాపుగాస్తాడు నీళ్లు పెడతాడు దాన్ని జాగ్రత్తగా చేస్తాడు ఏదైనా పురుగు పడితే ఏం చేస్తాడు దానికి మందు కొడతాడు ఎందుకంటే అది పురుగు పడితే అవి ఆ పురుగు పట్టిన దాన్ని అట్లా వదిలేస్తే మొత్తం చెట్టు అంతా తినేస్తాయి ఆ చెట్టు చచ్చిపోతే తెగులు వచ్చేస్తాయి దానికి కానీ అందుకు పొలాల్లో మందు కొడతా ఉంటారు పొలాలు చూస్తే పురుగులు వస్తా ఉంటాయి ఎందుకంటే జాగ్రత్తగా వేస్తే మంచి పంట వస్తుంది ఆత్మీయ జీవితం కూడా అంతే కాబట్టి వ్యవసాయకుడు ఏం చేయాలా ప్రతి దశలో ఆ పంటను ఆ చెట్టును దాన్ని ఫలించి జాగ్రత్తగా కాపు గేయాలా దాన్ని మంచి ఎరువు మంచి నీళ్లు పెట్టాలా దానికి అన్ని విధాలుగా చూడాలన్నట్టు అప్పుడేది ఫలం ఇస్తా ఉంటది కదా కాబట్టి ఫలము ఎందుకు సంఘంలో ఫలం రావట్లేదంటే ఈ విధానాలు లేవు ఎందుకంటే కృపవరలు లేవు సంఘంలో ఈరోజు కృపవరలు ఉంటే అభివృద్ధి పొందుతుంది కాబట్టి అవి లేవు కానీ తెలియదు వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి మనం సేవ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం నా సంఘము దేవుని ఆత్మతో నింపబడిందా లేదా బైబుల్ ఏ రీతిగా చెప్తుందని ఏ రోజన్నా పరిశీలించారంటే అది కూడా తక్కువైనట్టు ఎందుకంటే పరిశుధాత్మ అభిషేకం లేకపోతే మోసపోతాం అనేది ఖచ్చితంగా ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ అంటే సత్యం కాబట్టి నీ సత్యము దేవుని ఆత్మ నేను సర్వస్వతి నడిపిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది చెప్పేటోడు ఏ బోధ చెప్తున్నాడు ఇది ఏ రీతిగా బోధ ఒకవేళ నీ జీవితం ఎట్లా నా జీవితం ఎట్లుంది అది మనం అత్యక్షణం మనం పరిశీలించుకుంటా పోతాం అన్నట్టు అట్లా పరిశీలించుకోవటం వల్ల ఏం జరుగుతుంటే ఏది పడితే అది నువ్వు నమ్మేస్తావు ఏది పడితే అది స్వీకరిస్తావు తర్వాత మోసపోతావు అది అంతకంతకు అది ఏమైతే నీ లాగా నీ నీ హృదయంలో నాటుకుపోతుంది అది చేదువే ఆ రకంగా అబద్ధ బోధ విస్తరించే వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది అందుకే కొలెస్ట్రల్ పత్రిక ఎందుకు మనం చూస్తున్నాం పౌలు ఈ సంఘానికి ఏం లేఖ రాస్తాడు ఈ రోజు సంఘ పరిస్థితి ఏందో అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజు సంఘం ఏం ఎత్తుకుతుంది సంఘం ఎక్కడుంది ఎక్కడ పోతుంది సంఘం ఈరోజు అనేది దాని గురించి మనం చూస్తున్న వాక్యము అయితే చూడండి పౌలు ఆ సంఘానికి ఎప్పుడు ఆయన పోలేదు కానీ పోయినా అక్కడ పరిస్థితుల గురించి విన్నాడు కదా ప్రతి సంఘం పరిస్థితుల గురించి విని ఆ వాక్యాన్ని రాసిండు ఆ పత్రిక రాసిండు కానీ ఇక్కడ ముఖ్యలో ముఖ్య అంశం ఏంటంటే ఏసు ప్రభుక ఈ కొలసి రాసిన పత్రిక మొత్తం దీనిస్తే మూడో మూడు అంశాలు అవి ఉంటాయి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి దాని మూల మూలం అంటాం మూలం అంటాం కదా చూడండి ఆయన ఉన్న సంపూర్ణత కొందరు అబద్ధ బోధకులు ఏం చేశారంటే కొలసి సంఘానికి వెళ్ళి గొప్ప జ్ఞానం వాళ్ళు ప్రవర్తిస్తూ వ్యర్థమైన తత్వజ్ఞానాన్ని వాళ్ళు ప్రకటించారు అక్కడ ఆ కాలంలో కూడా ఉన్నారు అబద్ధ బోధకులు అంటే తత్వజ్ఞానం అంటే ఎవరికైనా కూడా ఆసక్తిగా ఉంటుంది కదా కాబట్టి అట్లా దానికి వల్ల ఆసక్తి చూపిస్తుంది ఆ సీమని మంత్రగా గార్డీలు చేస్తుంటే ఏం చేసి ఏం జరిగింది అందరూ అదే దేవుడైన ఈయన గొప్ప మనిషి అని చెప్పేసి వాడిని ఎమ్మడించిండ లేదా సీమనే బహు కాలం నుంచి వాడు గార్డీలు ఎప్పుడైతే పౌలు పేతులు అక్కడ పోయిండో తర్వాత ఏమైంది అక్కడ ఆ గార్డీలు వాడి ముందు పేరు దేవుని ముందు పనికిరాలి అంటే అసలైన దైవశక్తి వాళ్ళు చూస్తలేరు ఎప్పుడు చూసిండో వాళ్ళు సీమున మంత్రగాడే ఆ పుస్తకాలన్నీ పడేసి అప్పుడు పేతు దగ్గరికి వచ్చిండు అప్పుడు దాకా లోకం ఏమనుకుంది అమ్మ ఇదే దైవత్వం అని ఇదే దైవ జ్ఞానం అని తత్వజ్ఞానం అని చెప్పి ఎమరించి ఎప్పుడైతే పేతురు వచ్చి అక్కడ చెప్పిండో అప్పుడు వాళ్ళందరూ అప్పుడు అర్థం చేసుకున్నారు నిజమైన దేవుడు అంటే ఏ చూడండి అట్లా ఎప్పుడు తెలుసుకున్నారు అక్కడ అక్కడ కార్యం జరిగినప్పుడే తెలుసుకున్నారు కాబట్టి పేతురు లాంటి వాళ్ళు ఉంటే కదా సంఘంలో అసలు తెలిసేది ఏది సత్యం ఏది అబద్ధం అక్కడ నిరూపించడం పేతురు కాబట్టి ఈ రోజు అట్లా నిరూపించే వాళ్ళు ఉన్న కాడికి చాలనుకున్న వెళ్ళిపోయే టైప్ అన్నట్టు అట్లా ఉండొద్దు మనం మనకు ఎందుకు దేవుడు చూపిస్తానంటే ఇప్పుడు మన బాధ్యత వాళ్ళు ఆ ఉన్నారు కానీ నీ పని నా పని ఏంటంటే వాళ్ళని సమకూర్చడమే సరే ప్రభుత్వ జ్ఞానంలోకి నడిపించాలి ఎందుకంటే తత్వ జ్ఞానం అబద్ధ బోధ వాళ్ళు ఏర్లు నాటుకుపోయినాయి కానీ నువ్వు దాన్ని పెళ్ళగించగలవు నువ్వు పెళ్లగించగలవు ఎందుకంటే నీకు శక్తి ఉంది దేవుడు ఇస్తాడు నీకు అయితే ముఖ్య అంశం ఏంటంటే ఏసుప్రభుకు ఆధిక్యత ఉంది అక్కడ తర్వాత ఆయనలో సంపూర్ణత ఉంది కానీ కొంత దుర్భోగం చేశారు ఆ సంఘానికి వెళ్ళి గొప్ప జ్ఞానంలాగా చెప్తూ వేదాంతాలు ప్రకటిస్తూ మొత్తాన్ని శుభార్త మొత్తం తారుమారు చేసి పడేసారు వాళ్ళు ఉన్న అబద్ధంగా మార్చి వాళ్ళు ప్రతి ఉపదేశంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు పెట్టింది అక్కడ మనం చూస్తాం అక్కడ మీరు మనుషులు పారం మీరు ఆచరించొద్దనట్టు అక్కడ అక్కడ చూస్తారు ఎక్కడ చూస్తాం మనం కొలసీలకు మూల వాక్యం కొలసీలాసిన పత్రిక మూల వాక్యం ఏం తెలుసా రెండో అధ్యయనం ఎనిమిది వచ్చంలో ఆయనను అనుసరింపక మనుషుల పారంపార ఆచరములను అనగా ఈ లోక సంబంధమైన భూతములను అక్కడ మూల పాఠములు అనుసరించి మోసకరమైన తత్వ నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చేరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని అని జాగ్రత్తగా ఉండమని అక్కడ ఎందుకు తెలుసా ఏలై అనగా యొక్క సర్వ పరిపూర్ణత శరీరం శరీరముగా నివసిస్తుంది కాబట్టి సంఘంలో నివసిస్తుందని చెప్తున్న అక్కడ సర్వసంపూర్ణత ఏ స్ప్రవే సర్వ సర్వసంపూర్ణతలు సంఘం తయారగాల్సింది పోయి ఈరోజు అబద్ధం తెచ్చిపెట్టుకుంది సంఘం కాబట్టి మోసకరమైన తత్వ జ్ఞానాన్ని బోధించే వాళ్ళు అంత భయంకరంగా ఉంది కాబట్టి పౌరులు ఈ పత్రిక రాసినాయి ఇది మూల వాక్యం అనేది కొలిస్తాల్సిన పత్రిక అందుకు పౌలు ఆ సంఘానికి ఆ పత్రిక రాస్తుంది అక్కడ చూడండి కొందరు ఏం చేస్తున్నారు అక్కడ చూడండి తప్పుడు సిద్ధాంతాలు పెట్టిండ్రు ఆ పరలోకం పోవాలంటే ఎంతో జ్ఞానం అవసరం కీసు అసలు ఏసు ప్రభు దేవుడే కాదు ఆయన రక్షకుడే కాదు మనుషులందరూ మధ్యవర్తులుగా ఉన్నారు దేవద కొన్ని దూతలు ఉన్నాయి కొన్ని దేవతలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి వాళ్ళు క్రీస్తు కూడా అక్కడే కానీ ఆయన నిజమైన ముక్తికి మార్గం కాదని చెప్పి ఏం చేస్తున్నారు దేవదూతలను అంటే దేవతలను అనుసరించాలని కఠినమైన తపస్సు చేయాలా అప్పుడే మీకు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించి కాబట్టి ఇవన్నీ ఈరోజు బైబిల్ ఉన్నాయా మీరు అది చేస్తే ఇట్లా ఇది చేస్తే ఎట్ల అవుతుందని ఉండరా లేదా అబద్ధ బోధ వచ్చిందా లేదా సంఘం ఎత్తబడతా అది బహు అబద్ధమైన బోధ మరి ఈరోజు తప్పుడు సిద్ధాంతాలు ఎవరు బోధిస్తున్నారు అబద్ధ బోధకులే చర్చిలోకి ఎవరన్నా అన్నిలు రారు మరి ఎవరొచ్చి బోధించరు కొలస సంఘాలు పాస్టర్లే సేవకులే అబద్ధాన్ని ప్రక ఈ రోజు సంఘాలు ఎందుకు చెనిపోయంటే ఎందుకు దేవుడు బయట అన్ని మొదట ఆయన సంఘంలో ఆయన ఉన్నాడు తర్వాత ఆచారాలతోని జీవన విధానంతో దేవుని వాకి నుంచి బహుదూరంగా వెళ్ళిపోయి అబద్ధ బోధం తెచ్చిపెట్టుకొని ఆయనకి రావాల్సిన మహిమను దురాత్మ దయ్యాల కనిపి అల్పిస్తున్నారు ఎంత భయంకరమైన పాపం అది ఆయన నిన్ను రక్షించుకుంది ఎందుకు నువ్వు ఏ రీతిగా జీవించాలా ఎందుకు ఆయన సంపూర్ణత నీలో నింపిందనంటే సంఘాన్ని నువ్వు స్థిరపరచాలని ఆయన సంఘాన్ని నువ్వు స్థిరపరచాలా అది నీ ద్వారా సాధ్యం అది ప్రభు ఆయన ఏర్పరచుకున్న మార్గం నిదానం ఆ రీతిగా చెప్తున్నాడు అక్కడ అందుకే ప్రతి దశలో మనం చూస్తాం ఎన్నో సంఘాలకు మనం పోయిన వాళ్ళం అక్కడున్న పరిస్థితులు మనం గమనించిన వాళ్ళం కానీ అక్కడ ఏమి కొరతుంది ఏ రీతిగా ప్రవ్వ వీళ్ళని చెంతగా నడిపించాలా అనేది మనకి ఎంతో అవసరం ప్రభు తప్ప ఎవరు కూడా మనకు మార్గం చూపించలేరు అది అది ఇంపాసిబుల్ అన్నట్టు కానీ అందుకే ఏసు ప్రభు అంటాడు ఈ లోకంలో మీరు ఎక్కడ వెతుకుతున్నారు ఈ లోకం అంతా ఏదోది వెతుకుతున్నారు కదా ఎక్కడెక్కడ వెతుకుతున్నారు ఏమేదో చేస్తూ ఉన్నారు కానీ సర్వసంపూర్ణత ఏసు ప్రభులు ఉందని ఎవరు కూడా గ్రహించలేని స్థితులు ఉన్నారు పాస్టర్లు సైతం వెతుకుతున్నారు ఎక్కడ పొద్దున్న లేస్తే వాళ్ళ పిలుపు ఏరీతి ఉంటుంది అంటే ఆదివారం చర్చ నడిపిస్తారు సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఫండ్స్ వస్తే ఏ రీతి వస్తుందా వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఉంటాయి కానీ ఆయన ప్రోగ్రామ్ కు మనం ఈ కావాలి కదా కాబట్టి ఇవన్నీ మానవ కల్పితాలు మానవ విధానాలు అయ్యే భయభక్తులు కలివే అని అనుకుంటున్నారు కానీ ప్రభు వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నాడు వారు నా ఎడలో చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకునేయంట అందుకే పౌలు అంటారు కదా మీ పితృ ఆచార్యాన్ని ప్రకారం మీరు అనుసరించొద్దు తత్వజ్ఞానం చేత ఎవరన్నా మిమ్మల్ని మోసపరుస్తున్నామో తీసుకోపోతేడేమో జాగ్రత్తగా ఉండమని చెప్పినా లేదా కాబట్టి ఈ రోజు మనం జాగ్రత్తగా ఉన్నామా చూడండి మనం జాగ్రత్తగా ఉన్నాం ఎందుకంటే మనకి ఈ సత్యం బయలుపరచబడింది కానీ అజాగ్రత్తగా ఉన్న వాళ్ళని మనం కూడా ఏం చేయాలా జాగ్రత్త పడ చూడండి ఈ రోజు సంఘం కూడా బుద్ధి గల వాళ్ళు కూడా నిద్రపోతున్నారు కదా కానీ అర్ధరాత్రి ఏమైంది కేక వినిపించింది అర్ధరాత్రి అంటే శ్రమల కాలంలో ఆయన తిరిగి వచ్చే టయానికి అందరు కునికి నిద్రిస్తుందా లేదా కాబట్టి మొదట ఆసక్తి చివరి వరకు ఉండదు అన్నట్టు కాబట్టి మనకు కూడా ఉండదు ఒక దశలో కానీ మన ఆసక్తిని మటుకు మనం పెంపొందించుకోవాలి ఎందుకంటే ఇది చివరి గడియలు కదా చివరి అవకాశం మనకి ఈ చివరి టైం ఇది ఆయన రాకడం బహు సమీపం మన సంపూర్ణ స్థితికి ఎదిగి మనం ముందుకు పోతూనే ఉండాల ఎందుకంటే ఆయన ఇంకా షార్ట్ టైం ఇంకా తక్కువ సమయం ఉంది కదా వాడు ఉజృమించి పనిచేస్తుండే సైతానుడు కాబట్టి మనకు సమయం తక్కువే ఉంది మనకేం ఎక్కువేం లేదు మనం అనుకుంటాం చాలా తక్కువ సమయం ఇంకా చాలా మంది ఉద్యోగాలు చేసుకోవాలి సెటిల్ కావాలని అనుకుంటా కానీ ఏ క్షణం ఏమవుతుందో తెలియదు జలప్రలయం వచ్చేంత వరకు వాళ్ళకి గుర్తించలే అందరూ యథావిధిగా జీవిస్తాండి ఒక్కసారి వచ్చి కొట్టుకొని పోయింది మొత్తాన్ని కానీ ముందే ఉన్నోవా హెచ్చరించండి అది రాదని చెప్పలే దేవుడు కూడా అంతే ముందు హెచ్చరిస్తాడు తర్వాతనే శిక్షాములు పరచబడతా ఉంటుంది అందుకు సంఘాలు దేవుడిని హెచ్చరించండి కానీ అందుకే సంఘాలు మన పోయి వాక్యాలు చెప్తుంటే వాళ్ళ హెచ్చరిక అది వాళ్ళ జీవితాలు సరి ఒక హెచ్చరిక అది కానీ వాళ్ళు దాన్ని తునికరిస్తే అది వా దానికి వాళ్ళే ఉత్తరవాదులు కానీ నీ బాధ్యత ఏంది నువ్వు నువ్వు వెళ్ళి ప్రకటించినవు వాక్యాన్ని కాబట్టి ఆ క్షణానికి దేవుడికి బయలుపరిచేయడం నువ్వు ప్రకటించి వచ్చేసినావు కానీ నువ్వు నువ్వు తప్పించుకున్నావు కానీ వాళ్ళు దాన్ని వినకపోతే వాళ్ళే దానికి ఉత్తరవాది కాబట్టి అది మనం వాళ్ళకే అప్పచెప్పాల కానీ వాక్యం ఏం చెప్తాం తెలుసా మనుషులు ఏ రీతిగా జీవిస్తున్నారు కాబట్టి ఇది బహు కష్టం కదా చూడండి ఇప్పుడు ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే అవవాదం చేసిన ఒక చిన్న అవిధేత వల్ల ఈ లోకం మీద పాపం వచ్చిందా లేదా ఒక్కరు పాపం చేస్తే ఈ వచ్చిందా లేదా అది ఎంత పాపం అనేది ఎంత భయంకరం ఆలోచించండి అది బహు డేంజరస్ అన్నట్టు అది ఒక భయంకరమైనది అది అది చెప్పాలని కూడా ఊహకు అందదు అంత డేంజరస్ అన్నట్టు పాపం ఒక చిన్న అవిధేయత వల్ల వాళ్ళు పండు తిన్నరు అంతే అంటే అవిధేయత చూపించారు పండుదలో కాదు పాపం వచ్చింది ఆజ్ఞాన అతిక్రమించినప్పుడు పాపం వచ్చింది అది వద్దన్న పని చేస్తే పాపం అప్పుడే అవిధేయత అన్నట్టు అంటే నువ్వేం చేస్తే చేసుకోకపోనట్టు కాబట్టి ఈరోజు మనుషులు అనుకుంటున్నారు ఎంత బాగానే ఉన్నానో భక్తిగా ఉన్నా నాకు అన్ని తెలుసు అన్ని చేస్తా అనుకున్నా కానీ ఎక్కడ మనం తప్పిపోతున్నావో మనం పరిశీలించుకోవాలి ప్రతి దశలో మనం ఈ రోజు సంఘం ఎక్కడ తప్పిపోతుంది ఎక్కడుందో వాళ్ళ లోపాలు వాళ్ళకు తెలీదు కానీ దేవుడు మనకు చూపించినప్పుడు మనం హెచ్చరిస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్పు చెందుతారు ఆ రోజు మార్పు చెందకపోవచ్చు కానీ వాడు వాక్యము వాళ్ళ హృదయంలో ఎప్పుడు అది ఘోషిస్తూనే ఉంటుంది అన్నట్టు వాళ్ళు వాళ్ళు వెంటాడుతూనే ఉంటది ఎందుకంటే నువ్వు ఆ క్షణం అక్కడ నడిపించినట్టు దేవుడు ఆయన ప్రణాళిక ఉందక్కట కాబట్టి ఖచ్చితంగా ఆ వాక్యం వాళ్ళకు వర్తించాల్సిందే వాళ్ళు స్వీకరించాల్సిందే నేనైతే అట్టనే విశ్వాసం పెడతా ఎక్కడ వాక్యం చెప్పినా కానీ ఈ రోజు ఈ వాక్యం వీళ్ళకి బయలుపరచబడింది ప్రవ్వ ఖచ్చితంగా వీళ్ళు స్వీకరించాలి ఈ వాక్యం ఎందుకంటే ఆయన విధానం మనం అట్లా ఆలోచించాలా చూడండి ఎందుకంటే ప్రతి దశలో మనము ఎప్పుడు కూడా అది అది జరుగునుగా కానీ ఆ తలంపులో మనం ఉండాలా లేకుంటే కష్టం ఎందుకంటే నువ్వు అడుగుపెట్టిన కాబట్టి నీ వాక్యాన్ని అందరూ విన్నారు స్వీకరించినారు ఖచ్చితంగా కార్యం జరుగుతుంది ఆ ఫెయిత్ మనకు రావాలా చూడండి ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకోవాలా ప్రతి దశలో మనము అదే తలంపులతోని మనం ముందుకు పోవాలా కదా ఆయన ప్రకటించుకుంటూ పోయిండు ఎంతోమంది రక్షణ పొందిందా లేదా వసతులు పొందిందా లేదా ఆయన సమాచారం ప్రపంచం అంతా వ్యాపించిందా చూడండి అట్లనే మన సేవా జీవితంలో అట్లనే ఉండాలా వాళ్ళు చేసిన చిన్న పాపం వల్ల చూడండి ఒక చిన్న అపరాధం కదా సంఘం అంతా బాగుంటుంది కానీ ఒక్కదాంట్లో పోతే మొత్తం అంతే కదా అందుకే యాకో ప్రశ్న పత్రికలు మనం చూస్తాం ధర్మశాస్త్రం అంతా అనుసరించి ఒక్క ఆగ్ని విషయాలను తప్పిపోతే నువ్వు అపరాధి వద్ద వాక్యం ఉంది యాకో ప్రశ్న పత్రికలో నా రెండు అర్థం పదే అనుకుంటా అక్కడ ఉంది వాక్యం కాబట్టి అందుకే మనము ఎక్కడ కూడా మనం అవిధేత చూపించడానికి వీలేదు కొంతమంది ఏమంటారు మేము పండుగలు చేయిపోదారు మేము పండుగ క్రైస్తువులు కాదు అయినా మేము ఉంటామంటారు కొంతమంది పండుగలు చేస్తారు కొంతమంది పండగలు చేయరు కాబట్టి వాళ్ళు వాక్యంలో పండుగలు చేయరు అనేది వాక్యం చేయొద్దని ఉంది కానీ మేము చేస్తలేము వాక్యం పాటిస్తున్నాం మేము కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు వాక్యం పాటిస్తారు కానీ నువ్వు పండుగలు చేస్తే బానే ఉంది కానీ నువ్వు మిగతా వాటిలో కరెక్ట్గా ఉన్నావంటే అది కూడా అంటే ఎవరికి వాళ్ళే సమర్థించుకొని నేనే గొప్ప నేనే చేస్తాను కానీ మరి ఇవన్నీ సమర్థించుకునే జీవితాలు ఉంటాయి మరి వాక్యం ఎందుకు చెప్పేటోళ్ళు ఎందుకు ఆయన వచ్చేంత వరకు చెప్పేటోళ్ళు ఉంటూనే ఉంటారు వినేటోళ్ళు ఉంటూనే ఉంటారు అది విధానం దేవుని విధానం అది పురాతన కాలం నుంచి కూడా ఉంది అది చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటాడు వినటోడు వినటనే ఉంటాడు ఎందుకంటే చివరికి ఆయన వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉంటది అన్నట్టు ఈ ప్రణాళిక ఒకరి ఒకరి కాలం ముగిస్తే ఇంకొక ఇంకొక ప్రవక్త లేపుతుడు ఒక్కొక్క ప్రవక్త ముగిస్తే ఇంకొక ప్రవక్తను లేపుతుడు ప్రతి కాలంలోంచి అది సైకిల్ అనేది పోతనే ఉంది ఆయన వచ్చేంత వరకు అది అది ఎందుకంటే పుట్టే వాళ్ళు వాళ్ళ తరంలో కొంతమంది రక్షణ నడిపించవచ్చు ఒక తరం వస్తుంది అట్ట తరం ఆ తరంలో కొంతమంది లేపుతాడు అట్ట రకరకాలుగా యుగ యుగాలుగా జరుగుతూనే ఉంది ఈ రోజు కూడా కానీ ఇక్కడ మటుకు మనం చూస్తుంది ఏంటంటే ఈ లోకం అంతా ఎక్కడ ఉందంటే అంత అబద్ధ బోధలో పడిపోయింది కాబట్టి అందుకే ఎక్కడ వెతుకుతున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఏస్తు ప్రభు రక్తంలో కడగబడిన వాడు కానీ నువ్వు ఎక్కడ వెతకాలా నువ్వేం చేయాలా అందుకే చూడండి కొలసి పత్రికలో మూడో అర్థం మొదటి వచ్చినా మనం చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకడి చూడండి మనం ఆయనతో పాటు లేపబడ్డ వాళ్ళమా కాదా ఖచ్చితంగా మనం ఆయనతో లేపబడ్డ వాళ్ళమే ఏసు ప్రభుత్వం మనం లేపబడ్డ వాళ్ళం కదా కాబట్టి ఆయనతో లేపబడ్డ వాళ్ళం అయితే ఆయన ఆయన ఆయన నువ్వు వెతకాల నేను క్రీస్తుతో కూడా వాడిని వెతకమన్నాడు పైన ఎందుకు వెతకాలా ఈ వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది పైన వచ్చింది అంటే నువ్వు పైన వాడవు అక్కడ వెతకాల నువ్వు అక్కడ వెతకాల అని చెప్తుంది అక్కడ వాక్యం పైనన్న వాటితో మనం వెతకాలంట ఎందుకంటే కొత్త జీవితము ఆధ్యాత్మికమైన జీవితము చూడండి అబద్ధ బోధలు మనుషుల్లో కొట్టుకోబోతా ఉంటే దేవుడు నేను సత్యంలో నడిపిస్తే నువ్వు ఆయనతో కూడా లేపబడ్డ వాళ్ళం కదా కాబట్టి ఆయన ఆయన స్వరూపం ధరించుకున్న వాడు నువ్వు నువ్వు పైనలో వాటిని వెతకాలి భూ సంబంధమైన లే వ్యక్తి ఏమన్నా లాభం క్రీస్తు కూడా లేపబడ్డు కాబట్టి విశ్వాసులు చూడండి విశ్వాసులు చూడండి ప్రతి విశ్వాసి శరీరకంగా చనిపోయి ఆత్మలో జీవించిన వాళ్ళు ఆయనతో పాటు లేపబడ్డ వాళ్ళు వాళ్ళంతా కాబట్టి ఆయనను వెతకటం అన్నట్టు ఆయన వెతకాల కాబట్టి ఈరోజు ఎవరు వెతకుతున్నది లోకం ఈ లోకాన్ని వెతుకుతుంది కదా ఈ లోకాన్ని వెతుకుతుంది కానీ కాబట్టి ప్రతి విశ్వాసం ఏం చేయాల ఏవుని తలంపులు పతి తలంపు పతి కోరికలు ఎక్కడ ఉంచాలా నీకు నీ పతి కోరిక నీ తలంపు ఎక్కడుండాలా పైన మీద ఉంచాలా ఆయన తగిన జీవితం గడిపేందుకు ఇది ఒకటే మార్గం కదా ఆయన ఎట్లా జీవించిండో అట్లనే నువ్వు కూడా జీవించాలా అది ఆయన వెతకటం అంటే ఆయన పరలోకంలో తల్లి కుడిపార్చమని కూర్చుండి అయినా పరలోకంలో అంత ఈజీగా పోయింది ఆయన తండ్రి పక్కన కూర్చుండి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు కాబట్టి ఒకనొక దినము నువ్వు ఆయన పక్కన కూర్చున్నాను అని చెప్పింది వాక్యం ఉందా ఆయన క్రీస్తు ఏస్తు కూడా ఆయన మన ఆయన తండ్రి క్రీస్తు కూడా మనతో కూడా లేపి పరలోకం అందు ఆయనతో కూడా కూర్చున్న వాక్యం కోలసల్ ఏపీస్ రాసిన పత్రికలో ఉంది వాక్యం అంటే నువ్వు కూడా పరలోకంలో కూర్చోవాలా ఆయనతో పాటు సింహాసనం పక్కన కూర్చోవాలా ఆడ కూర్చుంటే ఆయన నీకు అనేక విషయాలు చెప్తే అప్పుడు నువ్వు కిందికి వచ్చి వాటిని అమలు పరుచుకుంటూ ఉండాల ఆత్మలో నువ్వు ఆ ఆ రీతిగా నువ్వు ఉండాలా అట్లా తయారు కావాలా అందుకోసం వెతకమంటున్నాడు పైన పైన ఏముందండి ఇప్పుడు ఏం జరుగుతుంది పైన పరలోకంలో ఏముంది పరలోకంలో ఆయన ఆత్మరూపుగా ఉండి ప్రతి దశలు అన్నీ తెలుసుకునేవాడు కదా కాబట్టి పరలోకంలో ఆత్మ అనుభవాలు పరలోక సంబంధమైన విషయాల పట్ల మనం ఆసక్తి కలిగ ఈ లోకపరమైన ఆస వాటి మీద ఆసక్తి పెట్టుకుంటే కష్టం కదా కాబట్టి అక్కడ ఏం వాక్యం చెప్తుందంటే నువ్వు పరలోక మీద వాటి మీద నీ నీ ఆస్తి నీ వెతకాల వాటి మీద నీ మనసు పెట్టుకోవాలని చెప్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఈ భూలోకం మీద వాటి మీదే పెట్టుకుంటూ ఉంటాం మనసు అంతా పైన మనం చూడండి అక్కడ ఏముందో ఎప్పేసి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం మూడవ వచనంలో ఇక్కడుంది మూడవ వచ్చినంలో మొదటి అధ్యాయము మూడవ వచ్చినం మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థితింపబడినగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన పత్తి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిందంట చూడండి తర్వాత ఎట్లనగా ఆయన తన కుమారుణ్ణి ఆయన ప్రేమి తాను ఉచితంగా మనకు అనుగ్రించిన తన కృపా మయము కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా మనను మన తనకు కుమారులుగా స్వీకరించడం మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమైన నిర్దోషణమై ఉండవాలని జగత్తి పునాది వివ్వడక మునిపే ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకునేను చూడండి ఆయన ఏర్పరచుకున్నాడు తర్వాత ఏమైంది అక్కడ దేవుని కృపా బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములు పాపక్షమాపణ కలిగింది తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తను గుచ్చిన మర్మము మనకు తెలియజేసి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఎక్కడ తెలియజేస్తుంది నువ్వు ఆకాశవాసులాగా నువ్వు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని నువ్వు పైన వాటిని వెతకాల నీ మైండ్ అంతా అట్లా అక్కడే ఉండాలన్నట్టు అప్పుడు ఎందుకంటే ఆయన చిత్తం ఇచ్చిన మర్మం ఏంది ఆయన చిత్తం అదొక మర్మం అని చెప్తుంది వాక్యం కదా ఎన్నో మర్మం బైబుల్లో ఉన్నాయి కానీ ఎన్నో మర్మలోని ఆయన చిత్తం ఇచ్చిన మర్మం మనం తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన పలుగుటకు ఆ కృప మనే విస్తరింపజేశాను కాబట్టి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఉండాలంటే ఆయన కృపలో మనం ఉండాల కాబట్టి సంపూర్ణమైన జ్ఞాన వివేచన అంటే చాలా కష్టం కదా మన సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాల మనకి మనకి లేదది కానీ ఆ రీతిగా ఉంటేనే మనం పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకున్నట్టు ఎందుకు తెలుసా పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకోకపోతే ఏమవుతుంది చూడండి చూడండి భూస మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకమన్నాడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశని కూర్చుండడు ఎందుకు చెప్తుంది ఇట్లా పైన వాటికి ఎందుకు చెప్తున్నా అంటే ఏసు దేవుని కుడిపాశమైన కూర్చున్నాడు తండ్రి కుడిపాచమైన కూర్చున్నాడు అంటే మనకేంది ఆయన కూర్చుంటే ఆయన ఆయన కుడిపార్షన్ మీద కూర్చుంటే మనకేంది అంటే మీరు లేపబడ్డ వాళ్ళు మీరు కూడా ఆయనతో పాటు కదా మీరు మనం కూడా వాక్యం ఏం చెప్తుంది ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళు సమాధి చేయబడ్డ వాళ్ళం తిరిగి మూడో దిన తిరిగి లేచిన వాళ్ళం కదా ఆయన లేచినా లేదా మూడో దిన ఆయన మూడో దినం తిరిగి లేచినాక చేసిండు ఆయన ఏం చేసిండు తెలుసా ఆయన సమాధి చనిపోయిన తర్వాత తర్వాత ఆయన ఏం చేసిండు అనేక మందికి తర్వాత దానికి ముందు ముఖ్యమైన పని ఒకటి చేసింది ఆయన ఏంటంటే ఆయన ఆత్మరూపిగా చెరలోన దగ్గర పోయి దేవుని స్వార్థ ప్రకటించిండు ఆత్మరూపికను ఎల్లుండాయిన కాబట్టి ఆత్మరూపుగా ఎల్లుండాయినా కాబట్టి ఏసు జీవిత విధానంలో మన ప్రభు ఎట్లా జీవించిండో అట్లా నువ్వు నేను జీవించాలా అనేదే ఈ యొక్క ఆత్మీయమైన విధానం అందుకు నువ్వు పైన ఎట్లా ఉంది పైన ఏం జరుగుతుందో ఆయన చిత్తానికి ఏం తెలియజేసిండు తండ్రి చిత్తం ఏ రీతిగా అనేది అది బయలుపరచబడుతున్నట్టు చూడండి అది మనకు తెలియజేస్తున్నాయన చూడండి పైన వాటిని వెతకమనం అక్కడ ఏముంది అక్కడ పైన ఏసుప్రభు అక్కడ ఉన్నాడు ఆయన ఉంటే మనకేంది చూడండి ఒక ఒకనొక దినము నువ్వు కూడా అట్లా ఉండాలని చెప్తుంది వాక్యం అందుకు నువ్వు పైన ఉన్న వాటి మీద వెతకాలా అందుకు చెప్తుంది అక్కడ నువ్వు పైన వాడు కాబట్టి నువ్వు భూమి మీద ఏం పని చేస్తున్నావు నువ్వు భూమి మీద ఎందుకు వచ్చినావు ఒక పని కొరకు వచ్చినావు ఏసు ప్రభు లోకాయనికి ఎందుకు వచ్చిండు మన ప్రభు ఒక పని కొరకు వచ్చింది శరం ధరించి వచ్చింది ఆయన ఈ లోకంలో ఎందుకు రక్తం కాచాలా పాపం విముక్తి చేయాలి కాబట్టి కాబట్టి ఆయన ధరించి ఆయన పని ముగించుకొని తండ్రి పక్కన కూర్చోండి సింహాసనం మీద కాబట్టి నువ్వు కూడా నుంచి వచ్చినావు పై నుంచి వచ్చిన వాడువే కాబట్టి ఈ లోకంలో నీ పని ముగించుకొని నువ్వు చివరికి నీది అదే స్థానం అని చెప్తుంది వాక్యం నీ స్థానం అట్లా ఉండాలంటే ఏసు ఏం చేసిండు ఆయన ఎలాంటి పరిచయం చేసి ఎట్లా జీవించిండు దుష్టుల మీద ఎట్లా విజయం పొందిండు ఆయన సేవలో ఎన్ని చేదు అనుభవాలు ఆయనకి ఎదురైంది ఎన్ని అనుభవాలు ఇది ఆయన ఎట్లా రియాక్ట్ అయిండు ఏ రీతిగా తన సేవను కొనసాగించండు అనేది ఆత్మీయమైన విధానం చూపిస్తూ కావాలి సంఘానికి అక్కడ ఆ రీతికి మనం అర్థం చేసుకోవాలా చూడండి అక్కడ క్రీస్తు దేవుని కుడుపాస కూర్చుండి తర్వాత పై పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దు మనం మనసు ఎప్పుడు కూడా పైన వాటి మీద ఉండాల ఏ ఆయన మీద ఉండాల మనసు భూ సంబంధమైన మనసు ఉంటే తెలుసా తర్వాత నేను చెప్తాను చూడండి వాక్యాన్ని ముగిస్తా నేను ఏలైనగా మీరు మృతి పొందితేరి మీ జీవము ఆయనతో కూడా దీవుని మీద దాచబడింది అంటే మీ జీవం ఎక్కడుంది ఆయన దగ్గర ఉంది మన ప్రా మనం మన ప్రాణం మన దగ్గర ఉందని కానీ మన ప్రాణము ఆయన దగ్గర ఉంది నేను చాలా మంది చెప్తుంటా ఒక బ్రదర్ ఎప్పుడు భయపెడతాడు ఏదైనా ఏది చూసినా భయం భయం భయం భయం పెడతాను నేన్నా నీ జీవము ఆయన మీద దాచవు నువ్వు వేసుక్రోతో పాటు లేపబడిన ఆయనతో పాటు కూర్చున్న వాక్యం చెప్తుంది పత్రికలో యాక్సిడెంట్లుగా రాదు అది వాక్యం చెప్తున్నాయన నీ జీవము దేవుని మీద దాచబడింది ఎందుకు నువ్వు భయపడతావు నీ ప్రాణం గురించి నువ్వు ఎందుకు చింతిస్తావు కాబట్టి ఇక్కడ మన వాక్యం ఏం చెప్తుంది నీ జీవము నీ ప్రాణము నీ ఆత్మ శరీరము ఆయన దాచబడింది ఆయన ఆత్మకు నువ్వు సమర్పించినప్పుడు దేవుడే కదా ఆత్మ అంటే ఆయన ఆత్మకు సంవత్సరం ఆయన కంట్రోల్లో ఉంది నీ భవిష్యత్తు గురించి నీ జీవితం గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కానీ నువ్వు చేయాల్సింది ఏంది నువ్వు ఆయనను ఈ లోకాన్ని వెతితే ఈ లోకం నిన్ను ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కదా ఇది లోకము కదా ఇది ఖచ్చితంగా లోకమే ఏదన్నా పైకి ఒక పండిస్తే ఏమవుతుంది అది కింద పడుతుంది ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి కాబట్టి అది ప్రకృతి సంబంధంగా కానీ ఆత్మీయ దశలో నువ్వు పైన కదా కాబట్టి భూకు ఆ బాలు కింద పడినట్టు పడడానికి వీలేదు నువ్వు పైకి పోవాలా మళ్ళా కిందికి రావాలా ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి అంటే అక్కడ ఒక ఆత్మీయ శ్రద్ధ భూమి అంటే భూ సంబంధమైన విషయాలు ఎప్పుడు నేను గుంజుతూ ఉంటే నేను కింద పడేస్తాయని ఒక శక్తి మట్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేను పైకి పోయి నీకుండా అది నేను గుంజుతూ ఉంటుంది అన్నట్టు నేను ఎగరకుండా అది లాగుతూ ఉంటుంది లోకం వైపు లాగుతూ ఉంటుంది అందుకు మనం నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలా నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ అభిషేకండా నేను నలగొట్టుకోవాలా నీ శరీరాన్ని నీ శరీరాన్ని నీ వసపరచుకోవాలంటే అంత ఈజీ కాదు నీ నీ కంట్రోల్ ఉండదు ఒక దశలో నీ కంట్రోల్ ఉంటుంది కానీ ఒక దశ నీ కంట్రోల్ ఉండదు నీ తలంపులు నీ ఆలోచన నీ నేను స్టేజ్ దాటి వెళ్ళిపోతూ ఉంటాయి అవి పోయి ఇచ్చినాక అప్పుడు తెలుస్తుంది నీకు నేను నేను రాంగ్ అని అంటే అప్పుడుదాకా అవి పోయిన సంగతి మాకు తెలియదు ఎన్నోసార్లు జరిగింది నాకు ఇది అందుకు నేను బహు జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే ఇది నా వల్ల కాదు ఇది ఈ నీతిగా ఉండాలంటే నేను ఉండలేను కాబట్టి ప్రవ్వ నా ఆత్మను నా ప్రాణ నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నా నీ ఆత్మకు నువ్వు నాకు రక్షణగా ఉందా ఇచ్చే మూటికి రక్షణగా ఉండాలా ప్రవ్వ ఇటు నేను నా కంట్రోల్ తీసుకోనంటే నీ ఆత్మ నాకు అవసరం అందుకు దేవుడి పరశురాత్మ ఇచ్చిన మనుషులకి ఆయన ఆత్మ లేకపోతే మనం ఏం చేయలేం లోకంలో ఆయన ఆత్మ లేకుంటే ఆయన శక్తి లేకపోతే మనం వీటి మీద విజయం పొందలేము ఎందుకు తెలుసా ఆత్మ ఉంటే నీకు నిగ్రహం ఉంటది ఇంద్రియ నిన్ను చూసిన వాక్యం శక్తి ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఆత్మ అది శక్తి ఇంద్రియ నిగ్రహం ఆత్మ అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలన్నట్టు ఎందుకంటే దే కాదు కదా కంట్రోల్ నీ వల్ల కాదు దేవుని ఆత్మని నేను కంట్రోల్ చేస్తారు కదా ఎందుకంటే ఆత్మ ఎందుకంటే ఆత్మ స్వాధీనం ఉంటే మూడు అవి పోవటానికి వీల్లేదన్నట్టు మన స్వాధీనం ఉంటే అవి మన మాట విను అందుకు మనం ఆయన సమర్పించుకోవాలా అందుకే పౌలు అంటాడు ప్రియులారా పరిశుద్ధంలో అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరంలో ఆయనకు సమర్పించుకోమని చెప్తారు పౌలు ఎందుకు తెలుసా నువ్వు సమర్పించుకోకపోతే సంపూర్ణంగా నువ్వు మటుకు శరీరంలో కంట్రోల్ చేయలేవు ఎన్నిసార్లు మనం తప్పిదో చేస్తూ ఉంటాం కదా కానీ అట్లా చేయడానికి వీల్లేదు ఎంతకాలం అట్లా కాబట్టి నువ్వు సంపూర్ణంగా నీ శరీరం సమర్పించుకోలేదన్నట్టే కదా అందుకు ఇది ఇది భూ సంబంధమైంది కదా శరీరం భూమి నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడు దీన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది కానీ మట్టి శరీరంలో మహిమను నింపిడు కాబట్టి ఆ మహిమతో నింపబడితేనే కానీ ఆ శరీరం మన కంట్రోల్లోకి రాదు అది సీక్రెట్ అన్నట్టు అందుకే చెప్తారు భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవద్దు మనం ఎప్పుడు కూడా ఏల మీరు ముతి పొందినారు మీ జీవం ఆయనతో కూడా దాచబడి ఉంది మనకు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఏందో అప్పుడు దాకా నువ్వు అట్లనే ఉండాలా అప్పుడు దాకా నీ ప్రాణము నీ ఆత్మ అన్ని ఆయన ఆయన స్వాధీనలో ఉంటాయి కాబట్టి అక్కడ అర్థమైంది ఏం అర్థం చేసుకున్నాం అక్కడ యేసు ప్రభు ఒక జీవిత విధానం చెప్తున్న పౌలు అక్కడ ఆయన కుడి మీద ఆయన మీరు లే క్రీస్తుతో లేపబడిన వారికి పైన వాటిని చూడమని ఎందుకు చెప్తున్నారంటే అది అది క్వశ్చన్ కింద ఆన్సర్ ఇస్తుండు అట్ట ఉండ ఎందుకు చూడమంటున్నంటే కింద రాసింది ఎందుకు చూడాలా పైన వాటి మీద ఎందుకు వెతకాలా అన్నప్పుడు కింద రాసింది ఆన్సర్ కావున ఐదో వచ్చిన చాలా ముఖ్యమైన చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జానత్వమును అపవిత్రతను కామకత్వమును కామకరతను దురాశను విగ్రహ సంబంధమైన ధనాపేక్షను లోభాత్వము చంపేయాలంట ఇది ఇది చాలా డేంజర్ అన్నట్టు ఎందుకు పౌలు పైన పెట్టుకోండి అంటే పైన వాళ్ళగా కాకపోతే నువ్వు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోకపోతే ఇది నేను నాశనం చేస్తుంది ఈ భూసమ్యం మీద మనసు ఎందుకు పెట్టుకుందని చెప్పింది తెలుసా నువ్వు పైన ఉన్న వాటి మీద పెట్టుకుంటే నువ్వు ఆయనలాగానే ఉంటావు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకోద్దానంటే ఈ భూమి మీద ఇవన్నీ ఉంటాయి ఇది శారీరకమైంది శరీరం ఇది శారీరకమైన బలహీతలు కదా భూ సంబంధం మనసు పెట్టుకోదంటే భూ సంబంధం అంటే చాలా ఉన్నాయి ఎన్నో చాలా ఉన్నాయి కానీ వాటి ఒకటి ఏంటంటే ఎందుకు కావున భూమి మీద మీ అవయములు అంటే మీరు భూమి మీద ఉన్నారా లేదా మనం ఈ లోకంలో ఉన్నవా మీ అవయవాలు ఎక్కడ ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత ఇవన్నీ ఉన్నాయి ఈ లోకంలో కాబట్టి ఇటువంటి నువ్వు చంపాలా ను చంపాలంటే అది నీ వల్ల అవుతుందా ఈ గుణగణాలు మనుషులు ఈ లోకంలో ఉన్నాయా లేదా సరే మనలో ఉన్నాయని మనం చెప్పం ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఈ లోకంలో ఖచ్చితంగా ఉంటాయి ఈ లోకంలో ఉంటాయి కాబట్టి అందుకు ఈ లోకాన్ని మనం ప్రేమించద్దు ఒక్కసారి వాటికి అవకాశం ఇస్తే నేను లోబరచుకునే నువ్వు బహు కష్టం వారి నుంచి బయటికి చూడండి కాబట్టి తర్వాత ఏమవుతుంది వాటి దేవుని ఆ ఉగ్రత అవిదేల మీదకి వచ్చిద్దంట కదా ఖచ్చితంగా వస్తుంది తర్వాత పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోకప్పుడు మన జీవితాలు ఉన్నాయి కదా మనం ఒకప్పుడు అట్లా కానీ తెలుసుకున్నాం సత్యం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వము దూషణ మాటలు మీ నోట బూతులను వాటిని విసర్జించాలంట చూడండి విసర్జించాలా తర్వాత ఒకరింత కూడా అబద్ధం ఆడొద్దు ఏల రాసిన స్వభావము రాసిన పురుషులు దాని ఎందుకు క్రీలతో కూడా మీరు పరిధించి పరితర్జించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావము ధరించుకుని ఇది ముఖ్యమైనట్టు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మీరందరూ ఆయన ఎందుకు పైకి చూడమన్నారు అంటే మీ మీరు ఎట్లా ఉండాలా కానీ మీరు ఎట్లా ఉన్నారు తులసి సంఘము అబద్ధ బోధలో దురాత్మక చేత పీడింపబడి దుష్ట బోధలతో నింపబడి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇచ్చని విడిగా జీవించేసింది ఇవన్నీ వచ్చేసింది తులసి సంఘంలో అందుకు పౌలు హెచ్చరిస్తుంది అక్కడ సంఘానికి కాబట్టి చివరికి వచ్చేమంటుంది అక్కడ మీరు నవీన స్వామం ధరించుకున్న వాళ్ళు మీ పాత జీవితం పోయింది మళ్ళా ఎందుకు మీరు ఎట్లా జీవిస్తున్నారు మీరు చేస్తు ప్రభుత్వం లేపబడిన వాళ్ళు కదా పాప మీద విజయం పొందిన వాళ్ళు కదా మరి ఎందుకు మళ్ళా భూసమయం మనసు పెట్టుకుంటున్నారు రివర్స్ వస్తుందా లేదా క్రైస్తవులు ఇవ్వచ్చు సగం లోకము సగం ఈ జీవితం అన్నట్టు సగం సత్యం సగం అబద్ధం ఒకవేళ మనలో ఉండొచ్చేమో నాలో నీలో ఉండొచ్చేమో కానీ మనం సంపూర్ణంగా మనం తయారు కావాలా ఎందుకంటే ఒక్కసారి మనం ఆయన సమర్పించుకున్న తర్వాత ఎలాంటి పాప నియమాలు మనం ఉండొద్దు వాటిని ఛేదించుకోకపోతున్నాం ఎందుకంటే ఇది పాపబుద్ధమైన శరీరం ఆయన వచ్చేంత వరకు ఇవన్నీ ఉంటాయి ఆయనలో కూడా బలహీతలు మన ప్రభు కూడా ఎన్నో బలహీతలో ఆయన కానీ మటుకు ఆయన మటుకు బలహీతల్లో పడలే ఎక్కడ కూడా పాపంలో పడలే ఎందుకంటే ఆయన దేవుడ ఇండి కూడా ఒక మనిషిలాగానే జీవించు కానీ పాపం చేయలే నువ్వు కూడా మనం కూడా జీవించగలము అని కూడా ఉంది వాక్యం ఏసు ప్రభు లాగా తయారు వాక్యం కానీ ఆ స్థితికి మనం పోవాలంటే ఎంతగా ప్రయాసపడాలి అందుకు మనం ఈ లోకం మనం అంటుకొని జీవించొద్దు ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు నేను గుంజుతూనే ఉంటుంది అయస్కాంతం లాగా గుంజుతూ అది నీ పోకుండా అది లాగుతూనే ఉంటది ఎందుకంటే ఈ భూమి ఆకాశ శక్తి అటువంటి అందుకు ఆ ఏ ప్రభును లాగిందా లేదా సైతాన్ని వచ్చి శోధించిందా లేదా ఈ లోక రాజ్యంలో అన్ని నాయ నాకు సాగిల పడి నువ్వు నమస్కారం చేయి ఇది మొత్తం నీకు చెప్పిందా లేదా కానీ ఏసుకో లోబడిందా ఎన్ని శ్రమలు వచ్చింది మూడు శ్రమలు భయంకరమైన శోధనలు ఆ మూడు శోధనలు ఆయన కానీ జయించకపోయి ఉంటే మనకు రక్షణ వచ్చేదే కాదు ఆయన సేవ ఫలభరితమయ్యేదే కాదు వాటిని జయించిండు బాప్తిసం పొందిండు పరిశుధాత్మ పొందుకున్నాడు శోధింపబడి ఆత్మచేత ఆయన తందే శోధనకు అప్పజెప్పిండు ఈ రోజు నిన్ను నన్ను కూడా శోధనకు అప్పజెతుడు అరణ్యంలో నువ్వు సేవ చేసుకుంటూ పోతే ఉండాలా కానీ నువ్వు ఆయన ఎప్పుడైతే జయించి ముందుకు వెళ్ళో దేవదూతలు ఆయన పరిచర్ చేసింది నీకు నాకు కూడా దేవదూతలు పరిచర్ ఈ రోజు దూతలు మనతో పాటు లేదా మన ప్రభు మనతో పాటు మనం పోతుంటే ఆయన ఆ దూతలు మార్గం సారధం చేస్తూ ఉంటాయి ఇదిగో నా దూతను నీకు ముందుకు పంపిస్తుంది వాక్యం ఉందా లేదా అందుకు మనం ఎక్కడ పోయినా ఆటంకాలు ఉన్నాయి అన్ని తొలగిపోతూ ఉంటాయి డిస్టర్బెన్స్ ఉన్నాగానే దేవుడు దాని నుంచి మార్గం చూపించి నడిపిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన అప్పుడు ఆయన పరిచయం స్టార్ట్ చేస్తే గలలీ ప్రాంతానికి అడుగు పెడితే ఆ ప్రాంతం అంతా వెలుగొచ్చేసింది దయ్యాల పట్టిన వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి కుప్పలు కుప్పలు అంత కాలం వరకు ఎక్కడ ఎంతమంది దుష్ట శక్తులతో ఉన్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి బయటకు అప్పుడు వెళ్ళిపోతున్న మనుషులు విడిచిపెట్టి అంటే ఎంత కాలం వాళ్ళు అంత నరక యాతను అందించుండాల చీకట్లు ప్రజలు అందుకు సైతం నేను పోకుండా నేను ఏదో ఒక రకంగా నిన్ను శోధిస్తూ గొప్ప సేవ దేవుడు మనకి ఇచ్చిండు కానీ వాడు అనేక రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మనకు వాడు అందుకొట అన్నిటిని మన తాళాలా భరించాలా వాటిని చేయించి మనం ముందుకు పోతే కానీ మనం మన ప్రభులాగా పరిచర్య చేయలేవని నేత నమ్ముతున్నా అందుకే ఆయన పరిచర్య ఆయన ఎట్లా సేవ చేసిన అనేది నేను నేను నేను ప్రయాసపడుతున్నా చూడండి ఎందుకంటే ఆయన ఎట్లా సేవ చేసిన ఎక్కడ స్టార్ట్ చేసినా మొదట చివరికి ఆయన ఆయన సెలవు వరకు ఎలాంటి ఈ మధ్యలో ఏం జరిగింది ఎలాంటి పరిచర్ చేసిన అనేది నువ్వు కానీ సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఎదురే ఉండదు ఏ దుష్ట శక్తిలో నీ ముందు నిలబడలేవు ఎక్కడ కూడా నువ్వు అంత సంపూర్ణంగా ఆయన నువ్వు సేవ ఆయన ఆయన పని నువ్వు మనం కొనసాగించగలం మనం చూడండి కాబట్టి మీరు పరిధించి పరితీ జ్ఞానములు కలుగు నిమిత్తం దాన్ని సృష్టింపు వారి పోలిక చెప్పి మనం ఏం చేస్తే నవీన స్వాపం ధరించుకున్న కదా కాబట్టి ఇటు అన్నిటి మనం విసర్జించాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం కదా ఖచ్చితంగా అవసరమే అందుకే చూడండి అందుకే అంటాడు ఇక్కడ కొలిసి రాసిన పత్రికలుగా మనం చూసినాం కదా వాటిని రూపు మార్పడం అంటాడు అంటే వాటిని వాటిని నుంచే మనం విజయం పొందాల ఎందుకంటే దేవుడు చూడండి దేవుడి విశ్వాసంలో కొత్త జీవితాన్ని మనం జీవించాలని మహిమతో కూడిన భవిష్యత్తు మనకు ఉంది కదా ఆయన మహిమలో జీవించాలో మనం ఆయన మహిమలాగా మనం తయారు కావాలి మనమే ఆయన మహిమ కాబట్టి కాబట్టి పాపాలని అన్నిటిని జయించాలంటే వాటి అన్నిటి విజయం పొందాలంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు అవసరం ఆత్మ వలన కడ్గం దేవుని వాక్యం పరిశుధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం అన్నట్టు ఎందుకంటే శక్తి లేకపోతే మనం విజయం పొందలేం కాబట్టి ఆయన రాకట బహు సమీపం కాబట్టి మనము ఈ లోకం మీద మనసు పెట్టుకోకుండా పరలోకం మీద వాటి మనసు పెట్టుకోవాలి అక్కడికి వెతకాల కాబట్టి పౌలు అక్కడ చెప్తున్నక్కడ చూడండి ఎందుకంటే అందుకే ఒక అంటాడు అందుకే పౌలు ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం చూడండి గలత దర్శన పత్రిక రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను నువ్వు కూడా అంతే కదా మనం సెలువ పెట్టేవాళ్ళం ఆయన సెలువ వేయబడ్డ వాళ్ళం ఆయనతో ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళం సమాధి చేయబడ్డ వాళ్ళం మూడుదేమం తిరిగి వేసి వేసిన ఆయనతో పాటు సిలువు కూడా వేయబడ్డ వాళ్ళం మనం అంతా ఇకను జీవించే వాడు నేను కాను అంటాడు అంటే ఆయన అంత ధైర్యంగా ఎట్లా అంటే అంత ధైర్యంగా మనం చెప్పగలమా అంటే ఆయన ఒకసారి అంత సంపూర్ణంగా తయారైండ దశలో ఏం చెప్తా ఇక్కడ ఏం చెప్తాడంటే ఆయన సంపూర్ణ ఇక్కడ తయారైనా చెప్తుంది వాక్యం కానీ ఇంకో దగ్గర ఏం చెప్తాడు సంపూర్ణ ఒకటి రమ్మని చెప్పిండు పౌలు అంటే అప్పటికి ఆయన సంపూర్ణంగా కాలేదు ఇక్కడ ఈ వాక్యంలో రెండు పోల్చి చూస్తే ఒక దశలో అక్కడ ఉన్నాడు ఇంకొక దశకి ఇక్కడికి వచ్చేసిండు అన్నట్టు అంటే ఒక దశ నుంచి ఒక దశకి వెళ్ళి సేవ ఆయన ఆత్మయ జీవితం ఒకసారి పరిశీలిస్తే ఆయన పత్రికల్లో ఆయన గురించి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎక్కడి నుంచి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిండి చూడండి కాబట్టి అందుకే జీవించే వారు నేను కాను క్రీస్ చేస్తే నేను ఆయన జీవిస్తాడు అంటే ఏసు ప్రభు మనలో జీవించాలా మన హృదయంలో ఏసు ప్రభు ఉండాలా అని ఆయన ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి అంత గొప్ప సేవ చేయగలి నేను ఇప్పుడు శరీరం అందులో జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తను బలిగా అర్పించుకున్న దేవుని కుమార్ని అందలి విశ్వాస మూలంగా జీవిస్తానంట ఆయన కుమారుడైన ఏసు ప్రభు ద్వారానే విశ్వాసంతోనే జీవిస్తానని చెప్పాను మనం కూడా అంతే కదా మనం కూడా మనం అనుకోవచ్చు మన జీవితాల మీద మనకు ఎలాంటి రైట్స్ లేవు నువ్వు రక్షింపబడ్డ మీద నీకు అధికారమే లేదు ఆయన అధికారం ఉంది కానీ మనమేంటి మన ఇష్టానుసరంగా ఈ లోకంలో సంఘాలు మనుషులు ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నారు కానీ మనం జీవించొద్దు ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా మనం ఆయనతో పాటు లేపబడిన వాళ్ళం పైన వాటిని మనం వెతకాల భూస్తంభం మీద మనసు పెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా అది ఎంత ప్రమాదకరమో నేను అది ఎంత ప్రమాదకరం నేను చెప్తాను ఒక వాకిని చూపించి నేను ముగించేస్తాను చూడండి కీర్తన గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు విషయంలో వారు పాతాలములో ముందుగా కూర్చబడుదురు పయనించ అయితే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది మరణం వారికి కాపరేయు ఉండను ఉదయం వారి నేలుదురు వారి స్వరూపములు నివాసం లేని పాతాలములో క్షయమైపోవును చూడండి ఎవరిల్లు భూ సంబంధంగా జీవిస్తోళ్ళు వీళ్ళు పాతాలంలోకి ఎందుకు పోతున్నారు మరణం వారికి కాపరిగా కాపరి వేసుకోవు కదా జీవం మనకి కాపరి వేస్తున్నవే మనకు కాపరి కావాలి కానీ మరణం వాళ్ళకి కాపరిగా ఉందంటే నేను అర్థం చేసుకోవాలా వాళ్ళు ఈ లోకంలో జీవించటోళ్ళు ఈ జీవి జీవించటోళ్ళు ఈ లోకంలో ధనము సుఖము సుఖ అన్ని అనుభవించే వాళ్ళంతా కానీ ఒకనొక దినము సుఖానుభవములు అనుభవించిన ధనవంతుడు లాదు గురించి మనం చూస్తే ఆయన ఏం చేసిండు చూడండి ఒక ధనవంతుడు ఉన్నాడు దరిద్రుడు కానీ ఆ ధనవంతుడు పడ్డ మొక్కలు రొట్టె మొక్కలు తిని ఆ లాదులు బతికిండు తర్వాత చనిపోయిండు కుష్ఠరోగం అయింది ఎంత భయంకరమైన రోగంతో చనిపోయింది ఆయన తర్వాత ఏమైంది చనిపోయింది దేవదూతుల వల్ల అబ్రహం రొమ్ము అనుకుంటాం ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి కొంతకాలం తర్వాత కాబట్టి ఇద్దరు జీవితాలు మనం చూస్తే ఎవడు ఎవడు ధనవంతుడు లాదులు ధనవంతుడు కాబట్టి సుఖానములో ఈ లోకంలో జీవిస్తాడు ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా కూడా చాలా మంది ఉన్నారు బైబుల్లో దేవుని బిడ్డలు మరి వాళ్ళు పోలేదు నరకం అంటే అంటే ధనవంతులు కావడం తప్పు కాదు అక్కడ కానీ ఈ ధనవంతుడు అయ్యి ఉండి నువ్వు ఎట్ట జీవించే లోకంలో ఈ లోకాన్ని అంటు పెట్టుకున్నవా ఈ లోక అసలైన ధనవంతులు ఎవరు ఏది అసలు ధనం అంటే అసలైన ధనవంతులు ఎవరు ఆత్మలను సంపాదించేవాడు అసలైన ధనవంతుడే ఆత్మీయ దశలో ధనం అనేది ఆత్మల ఆత్మలు ఒక విధంగా చెప్పాలంటే ఆత్మలను సంపాదించి అందుకే పరలోకంలో ధనం సమకూర్చుకోవటం అంటే పరలోకంలో ధనం ఎందుకు డబ్బులు ఎందుకు అక్కడ ఎప్పుడు ఆయన గొర్రె పిల్ల ఉంది ఆయన వెలుగు ఆయన అన్ని ఉన్నాయి కదా మరి దానిని సంబంధించాలంటే దాని అర్థం అది కాదు ఈ లోకంలో ఏం సంపాదించుకుంటున్నామో అది పనికి రాకుండా కానీ ఆత్మను సంపాదించుకొని నీ పరలోకంలో నువ్వు నీ ఉన్నతమైన దాన్ని సంపాదించుకో దానికోసం ప్రయాసపడి ఈ లోకం ఏది చేసుకునేవో పనికి రాకుండా కానీ పరలోకంలో సంపాదించుకోవాలని విషయం చెప్తున్నా కానీ ఇక్కడ ధనవంతుల వాడు ఏం చేస్తున్న నరకంలో పడిపోయింది కదా అబ్రహాంతో చెప్తున్నా అబ్రహాము కుమారుడా నీవు ఈ జీవిత కాలం అంతా నీకు కదా అలాగే లాద్దరూ కూడా కష్టం అనిపించిండు కాబట్టి అందుకే సుఖము కష్టము రెండు రెండు నువ్వు అనుభవించాలా కానీ ఒక దశలో నువ్వు సుఖంలో కూడా నీకు దేవుడు సమాధానం ఇస్తాం ఒక దశలో నువ్వు కష్టాలు కానీ రెంటిని బ్యాలెన్స్ చేయాలా తీపి చేదు రెండు అనుభవం ఉండాలా ఎందుకు పెట్టిండు తీపి చేదు ఎందుకంటే నువ్వు చేదు అనుభవం ఉంటే నీకు తీపి అవసరం కాబట్టి కాబట్టి అందుకే అండి నువ్వు చేదులాగా ఉండలేవు ఎప్పుడు నువ్వు తీపిలాగా ఉండలేవు కాబట్టి అవి రెండు విధాలు తెలియాలా మంచి చెవులు ఎందుకు పెట్టిండు నీతి స్వన్నిత ఎందుకు పెట్టిండు అపవిత్రత పశుద్ధత ఎందుకు పెట్టిండు ఇవన్నీ తెలియాలి మనుషులకి పాపం అంటేనే తెలియాలా తెలియకపోతే పాపం అంటే ఏంది పసుదో తెలియాలంటే పాపం అనేది ఉండాలా అది తెలియాలి మనుషులకి ఒకటే చూసుకుంటా పోతే మిగతా తెలియదు ఈ రోజు గుడ్డిగా మనుషులు మేము నమ్మి చేసిందే కరెక్ట్ మేము నమ్మిందే కరెక్ట్ అని ఒకటే తలంపుతో పోతున్నారు కానీ దాన్ని ముందు వెనక చూసుకోకుండా పోతే నువ్వు ట్రాఫిక్ లో పోతున్నావు నువ్వు నువ్వు బండి స్పీడ్ లో పోతున్నావు నువ్వు నీ గురి గమ్యం పోవాలా కానీ చూసుకొని పోవాలి కదా చక్కకపోతే ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది నువ్వు ఇటు చూసుకు మనుషులు ఉన్నారా లేదా వాడిని గుడ్డిన వాడి గుద్దిన కూడా కష్టమే ఈయన గుద్దినా కష్టమే ఎవడొచ్చి నిన్ను గుద్దినా కష్టమే అందుకు బహు జాగ్రత్తగా పరిశీలిస్తూ జాగ్రత్తగా వెళ్తేనే నువ్వు గమ్యం చేరుకోవాలి ఎందుకంటే దుష్టుడు పొంచి ఉంటాడు నేను పోనీకున్నవాడు అడుగు అడుగు నా ఉర్లు వడ్డుంటా ఉంటాడు మరి అవన్నీ తప్పించుకోవాలంటే నీకు నీకు చూడాలే జ్ఞానం అందుకు మనం జాగ్రత్తగా ఉండాలా ఈ లోకంలో జీవించాడు ఖచ్చితంగా చెక్కబడతాడు కాబట్టి మనం పైన ఉన్న వాళ్ళం కాబట్టి నువ్వు ఎప్పుడు చెక్కబడవు అలాంటి పరిస్థితి వచ్చే నువ్వు తప్పించుకుంటావు కానీ కొన్ని పక్షులు తప్పించుకుంటావు వలలో నుంచి కానీ కొన్ని చిక్కబడతాయి కానీ నువ్వు తప్పించుకుంటావు ఎందుకంటే తెలుసా నీకు తెలుసా ఎట్లా తప్పించుకోవాలి మార్గం కాబట్టి ధనవంతుడు కూడా అంతే లాజరు పోయి ఏం చేశాను అబ్రహాం రొమ్మున అనుకున్నాడు పోయి చూడండి అందుకు పన్నెండు వాటి నెట్టకాల నువ్వు కూడా ఆయన రొమ్మున అనుకుంటావు అబ్రహాం రొమ్ము అనేది ఒక స్థలం కాబట్టి ఇప్పుడు ఆత్మీదర్శనం నేను అర్థం చేసుకోండి అబ్రహాము ఎక్కున్నాడు తండ్రిలాగునుడు లాజరు నువ్వు నేను లాగున్నావు అనుకో ఉపమాన రీతికి అర్థం చేసుకుంటే నువ్వు ఈ లోకంలో కష్టపడి ఆయన కొరకు సంపూర్ణంగా జీవించి ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఆయన పిలుపు నీ ఏర్పాటు నిశ్చయం చేసుకొని ఆయన చెప్పిన పని ముగించుకుంటే నువ్వు పోయి ఆయన రొమ్మును ఉంటావు ఆయన స్థలంలో ఉంటావు ఏ కూడా అంతే ఆయన లోకంలో ధనవంతుడై ఉండి ఎన్ని కష్టాలు అనుభవించి ఆయన దేవుడు కదా దేవుడై ఉండి ఎన్ని లోకం ఎన్ని కష్టాలు ఆయన అన్ని అన్నిటిని జయించి విముక్తి పొంది పని ముగించేసి ఏం చేసిండో తండ్రి పక్కన కూర్చుని పోయి ఈ రోజు నువ్వు నేను కూడా ఆయన ఎందుకు పైన వాటిని వెతకమన్నాడు మీరు లేపబడిన వాళ్ళు మీరు ఆయనతో పాటు లేచిన వాళ్ళు కదా మరి ఆయన ఏం చేసిండో మనమేం చేస్తున్నాం క్రైస్తవ జీవితం ఈరోజు ఆయనతో పాటు లేపబడ్డ వాళ్ళైతే ఆయన చేసిన క్రియలు చేయాలి కదా ఆయన చేసిన కార్యాలు మనం చేయాలి కదా సరే చేయాలనే ఆశ ఉంది బయలుపరచబడింది ప్రయాసం స్టార్ట్ చేయాలి కదా చేయాలా చేయాలా అని చేస్తలేం ఆ ప్రాసెసే స్టార్ట్ చేస్తలేం పోతా ఉంటే అయితేనే ఉంటుంది అన్నట్టు కార్యం జరుగుతూనే ఉంటుంది నువ్వు అడిగేస్తే ఇంకొక అడుగు దేవుడికి వేస్తావు అది మన జీవితంలో అంటే అందుకు పైన ఉన్న వాటికి ఎన్నో విషయాలు దేవుడికి ఇచ్చింది కానీ ఈసారి అవకాశం చూపింటి నేను చెప్తున్నాయి ఒక వాక్యం నేను చూసి నేను చూడండి కీర్తన గంద నూట పంతొమ్మిది అధ్యయనం తొంభై లోభము తట్టు కాక నీ శాస్త్రంలో తట్టున హృదయం తిప్పము ఇది చాలా ముఖ్యమైనది ఈ లోకం వైపు కాదు ఈ లోభం అంటే ఈ లోకము ఈ లోకము జీవితం దాని తట్టుగాక నీ శాస్త్రం అంటే దేవుని వాక్యంతటి మనం తిరగాల నా మన హృదయం తిరగాల నీ హృదయం తిరిగినంత కాలము అది నీ మాట వినదు అది మోసకరమైనది ఘోరమైన వ్యాధిగా అది దాంట్లో ఏసు తప్ప అది నీ మాట విను అది ఆయనకే ఉంటుంది నీకు నీ హృదయం నీ మాట విన నీ మనసు నీ మాట విందు మనసు పరిపర్యాదుకులు పోతూ ఉంటుందా లేదా విశ్వాసం ఉంటుంది అంతే ఉంటుంది కానీ రకరకాల డైరెక్షన్ పోతావు అంటే నీకు నిలకలేదు అన్నట్టు అందుకు నీ ఆయన ఆత్మ మనకు అవసరం పర్షు ఏసు మన మన హృదయంలో ఉంటే మనకు అలాంటి తలంపులు వస్తాయా రావనట్టు అందుకు మన ప్రతి దశలో మనం ఎందుకు మనం ఆ రీతిగా మనం పడిపోతాం అంటే దేవుని ఆత్మ లేకపోతే మనకు ఖచ్చితంగా పడిపోతాం సరే ఒక చెప్పాలంటే అది చాలా మందికి కొద్దిగా డిస్టర్బింగ్ ఉంటుంది కానీ దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నువ్వు పాపం జీవన లేదా వాక్యం దేవుని పిల్లలు పాపం జీవన వాక్యం ఎందుకు వాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు ముట్టదు అన్నది కాబట్టి ఎట్ట ముట్టుకుని ఉంటాడు వాడు ఎట్లా భద్రం చేసుకుని చెప్పు వాక్యం చదివితే సరిపోతుందా ప్రార్థన చేస్తే సరిపోద్దా దేవుని ఆత్మ సాయం కూడా అవసరం కదా పరశుధాత్మ ఎందుకు ఇచ్చిన ఆత్మలో ఆయన లేకపోతే అలాంటి కార్యాలు మనం చేయగలమా అద్భుతాలు చేయగలి పరిశుధాత్మ అభిషేకం వచ్చినప్పుడే కదా శిష్యులు గొప్ప సేవ చేసిండ్రు అంత ముందు చేసిండ్రవ వాళ్ళు మామూలు చేసిండ్రు పడిపోయినరు వాళ్ళు శ్రమలు పడిపోయిన ఆయన అంటే ఎవరు తెలియదన్నారు అందరూ బొంకిండ్రు చెదరికి కానీ అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ సేవ పెట్టడం దానికి ముందు ఎట్లా ఉంది తేడా ఉందా లేదా అక్కడే మనకు అర్థం కావాలా అక్కడి నుంచి వాళ్ళు నిలబెట్టి కొట్టినా కానీ ఈడ్చినా కానీ ఒక్క మాట కూడా చెప్పలే అంతకుముందు పేతయం చేసిన శివు నరికిందా లేదా ప్రధాన యాజకుడు సైనికుడు శివు నరికిందా లేదా ప్రభుని ఎమ్మడించిండు ప్రార్థన చేసేవాడు సేవ చేసిండు కానీ శివు నరికిండు తర్వాత ఎందుకు ఆత్మ లేదు అప్పటి వరకు ఆత్మ అనుగ్రహించే ఆయన చనిపోయిన తర్వాతనే ఆదరణకర్త రావాలా అది విధానం అది ఆయనే రావాలి తిరిగి కాబట్టి అప్పటి వరకు వాళ్ళు అక్కడనే ఉన్నారు ఆ రీతిగా భరించి జాగ్రత్తగా తీసుకొచ్చిండు ఎవరిని కూడా పోగొట్టుకోలేదు ప్రభావా నువ్వు నాకు అనుగ్రహించు వాళ్ళ పన్నెండు మంది శిష్యులు జాగ్రత్తగా కాపాడుకున్నది చాలా ముఖ్యమైనది ఎంత ప్రయాసపడి ఉంది చెప్పండి వాళ్ళు సగం లోకంలో ఉన్నారు సగం దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడాలంటే నీకు ఎంత కష్టం కష్టం కదా పిల్లలందరూ బాగుంటే ఏం కాదు ఒక రకంగా ఉంటే వాడిని ఈడు ఈడు తట్టు బరిగెత్తావా ఈడు తట్టు బరిగెత్తావా అట్ట జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఆయన మరణించినంత వరకు చివరి వరకు వాళ్ళు ఉన్నారు అక్కడ తర్వాత మళ్ళా యథావిధిగా పోయిండ్రు ఆయన విడిచిపెట్టే దేవుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షం అయిండు సముద్ర తీరాన వాళ్ళతో వాళ్ళతో రొట్టెలు తినడు చేపలు తినాడు తర్వాత రూమ్లో దర్శించాడు తర్వాత చెప్పిండు ఆహ్వానం అయ్యిడు అప్పుడు కనిపెట్టుకున్నాడు అప్పుడు కనిపెట్టుకున్నాడు తర్వాత వాళ్ళ సేవ ఎక్కడికో వెళ్ళిపోయింది దీన్ని దీనికి వెనక ఎంత ప్రయాసం జరిగింది అది మనం ఎప్పుడైనా అర్థం చేసుకున్నాం మరీగా చేసుకోవాలా మనం ఎందుకంటే మన సేవ అంత ముందుకు కొనసాగాలని మనం ప్రార్థనలు ఉండాలా వాక్యంలో బలపడాలా తర్వాత ఆయన ఆయనని వెతకాల ఫస్ట్ ఎంతకాలం మనం ఈ లోకంలో నా కుటుంబం నా పిల్లలు అని మనం ఎంతకాలం మనం ఆ రీతిగా చూస్తూ ఉంటాం బట్ అన్నిటిని మనం ఛేదించుకోవాలా ఆ బాధ్యతలన్నీ నెరవేర్తించుకొని మన సేవకు ముందు మార్గం స్థిరపరచుకోవాలా కాబట్టి అవన్నీ ప్లానింగ్ చేసుకొని పెట్టుకోవాలా మన ముందోడే ఎందుకంటే ఆయన నడిపించినప్పుడు పలానా చోటను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా అన్నిటిని మనం ముందే సిద్ధపరచుకోవాలా ఆయనే మనం సిద్ధపరిచేవాడు కనిపెట్టుకోవాలా ప్రార్థనలో ఆయన కొరకు జీవించాలా చూడండి అయితే చూడండి ఏముంది అక్కడ ఫిల్ప్లస్న పత్తులు అంటాడు కానీ మనుషులు జీవితం చూడండి ఒకటి మూడులో ఈ రొంటి మధ్యన నేను ఇరకబడి ఉన్నాను నేను వెడలిపోవు పోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఆశన్నది అది నాకు మరీ మీద అంటే తర్వాత పైన మనకు అర్థం అంటే ఇవన్నిటిని చెక్ మనం కూడా కొన్నిట్లో చెక్కబడతా ఉంటాం కదా కాబట్టి అన్ని ఏది ఏదైనా అర్థమైన స్థితిలో ఉంటుంది కానీ ఆ ఒక ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మన సొంత తలంతో చేసేది కాదు కదా తీర్మానించుకొని ఆయన వాక్యానికి ప్రకారం చేయాలా అందుకే దుష్టుడు అందుకే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి మనం ఎందుకంటే వాడు భయంకరమైన శోధనలు మనమే తీరబోతున్నాడు వాడు భయంకరమైన శోధన ఎట్లంటే వాడు కొట్టిననుకో ఇక నీ సేవ నిష్ఫలమైనట్టు అట్లా కొడతాడు వాడు అందుకు నువ్వు జాగ్రత్తగా వాడు వేసే బాణాలే నువ్వు ఎదిరించాలా ఎట్లా ఓపిక సాహనం కలిగి ఎదిరించాలా వాడు వేస్తాడు భగ్ని బాణాలు వేస్తాడు రకరకాలుగా బాణాలు వేస్తున్నాడు అవనెట్లా వాడుకున్నాడు అవను మోసగించాలంటే సైతాన్ని సర్పాన్ని ఈ రోజు కూడా మనల్ని మోసగించాలంటే మన కుటుంబాన్ని వాడు వాడుకుంటాడు ఏదొక రూపంగా వాడుకుంటాడు కానీ నువ్వు వాడు గ్రహించగలిగితే నువ్వు దాన్ని తప్పించుకుంటూ విజయం పొందాలా అందుకు వాడు ఆ రీతికి కోడితే ఏమైంది చూడండి సేవ అంతా నిష్ఫలం అయిపోతా గొప్ప గొప్ప దైవ కేయ పాలు గురించి మీరు విన్నారు కేలు గురించి మీరు విన్నారు కదా ఎంత గొప్ప సేవకుడు అయినా ఆయన ఎన్నో దేశాలు ప్రకటించిన సువార్త ఎన్నో అద్భుతాలు జరిగిన ఎంతమంది ప్రభుత్వం నడిపించాడు కానీ ఒక్కటే ఒక విధానంతో మొత్తం ఆయన సేవ నిష్ఫలమైపోయి అందరూ ఆయన్ని కనీసం లెక్క కూడా చేయలేని స్థితిలోను ఏ చెప్పాలంటే అనేక బయట తీసుకున్న వాళ్ళు అందరూ ప్రెసిడెంట్స్ అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు దూసేవాళ్ళు అప్పుడు అలాంటి వాడు ఎవరు లెక్క కూడా చేస్తలేరు అంటారు సేవ పోయిందా లేదా నిష్ఫలం అట్టగొట్టిన దుస్తుడు అట్టగొడతానంటూ మన కూడా కొట్టిన ఉంటాడు కానీ మనం మటుకు వాడి కుయుక్తిని గమనించి జాగ్రత్తగా మెసులుకొని ఆయన ఆయన సేవకు ఆటంకం లేకుండా బహు జాగ్రత్తగా నిదానించి పరిశీలించి జాగ్రత్తగా మనం ముందుకు అడుగులు వేస్తే మన సేవని మన ముందుకు కాదు అందుక మనం బహు జాగ్రత్తగా ఉండాలా ప్రార్థన ఉండాలా ఆరాధన దేవుని పశుధాత్మ అభిషేకం మనం పొందుకోవాలా ఆయన ఆత్మ ఉంటే మనం ఇవన్నీ తాళగలం ఆత్మ ఫలాలు కదా అవన్నీ మనకు వస్తాయి దానికి ఆపోజిట్ శరీరకమైన తెలియాలి కాబట్టి వాటిని మనం తాళాలా భరించాలా మన సేవను మన ప్రభు ఏ రీతిగా తండ్రి కుడిపార్షం మీద మన ఆయన ముగించి ఆయన పనులు ముగించుకున్నాడు కాబట్టి ఒక్క వాక్య నేను చూసి నేను కంక్లూడింగ్ వాక్యము కొంచెం లేట్ అయిపోయింది ఒకటే ఒక వాక్యం చేసి నేను ముగిస్తా హెబిల్ రాసిన పత్రికలో యేసు ప్రభు మాట చెప్తాడు హెబిల్ రేషన్ పత్రిక ఒక్క నిమిషం కదా దానికి ముందు దానికి ముందు యహోన్స్ వార్త యహోన్స్ వార్త పదిహేడో అధ్యాయము మూడో వచ్చినంలో ఏసు ప్రభు నాలుగో వచ్చా మాట చెప్తాడు మన ప్రభు చూడండి చేయుటకు యవన్సు వార్త పదిహేడో అధ్యాయం నాలుగు వచ్చిన చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయం పరిచితిని చూడండి ఏసు ప్రభు చెప్తున్న తల్లితో చెప్తున్నాడు ప్రార్థిస్తున్న తల్లితో సంభాషిస్తున్నాడు చేయుటకు నాకు ఇచ్చిన పని ఇచ్చిన ప్రభు దాన్ని సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మయంపరిచిన ఈ లోకంలో నువ్వు ఒక పని కొరకు మనం అందరం వచ్చిన వాళ్ళు మన ప్రభు ఆత్మీయ దిశ మనం చేసుకుంటే ఆయన మనకు ఇచ్చిన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చి ఆయనను మహమపరచాలి ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయనను మహిమపరచాలి మనం ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్స్తేనే నువ్వు ఆయన మయమపరిచినట్టు లేకుంటే ఆయన మయమర్చినట్టు కాదు ఆ వాక్యం చెప్తుంది అక్కడ తర్వాత చూడండి ఇది ఈ వాక్యం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏపీ పత్రికలో ఇదే వాక్యము పౌలు చెప్తారు అక్కడ మన ప్రభు గురించి నాలుగో అధ్యాయము పదో వచ్చినా చూడండి ఎందుకనగా చూడండి ఇందాకేముంది అక్కడ ఆయన మయమపరచాల ఎందుకనగా దేవుడు తన కార్యములను ఎబులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్ద వచ్చినంలో ఎందుకనగా ఎందుకు దేవుడు తన కార్యములను ముగించి మిశ్రమించిన ప్రకారము ఆయన కార్యలు ముగించిండు మిశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి మిశ్రమించును ఎవరి గురించి చెప్తున్నది ఆయన ఎట్లా తన పనిని ముగించి కంప్లీట్ చేసిండో సంపూర్ణంగా ఆయన కార్యాలు ఎట్లా చేసింది ఇక్కడ రిపీట్ మళ్ళా రెండుసారి పౌలు జ్ఞాపకం చేస్తుంది వాక్యం మనం కూడా ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలా లేదా మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాళ్ళు ఆయన మహిమలు మనం కూడా ఏం చేస్తా నీకు దేవుడికి నీకు తలపెట్టిన కార్యాలన్నిటి నువ్వు కూడా ముగించి కంప్లీట్ చేసేయాలని చెప్తుంది అక్కడ అప్పుడే నువ్వు ఆయన మహిమలో ప్రవేశించగలవు ఆయన విశ్రాంతిలో ప్రవేశించగలవు ఇది చివరి కంక్లూడింగ్ కాబట్టి ఆ రీతికి చేసిండు కాబట్టి ధైర్యంగా పోయి తండ్రి పక్కన కూర్చుని ఆయన సింహాసనం పౌలు చూపిస్తాడు పైన వాటి మీద చూడండి క్రీస్తు ఎక్కడుండో దేవుని కుడిపార్చ అందుకు మీరు మీరు ఇంకా ఈ లోకాన్ని వెతుకుతున్నారు ఆయన ఈ లోకంలో జయించి ఆయన పని కంప్లీట్ చేసి పరలోకంలో ఆశీనైనడు మహామహుడైన దేవుని అందు ఆయన ఆశీనైనడు నీ సేవ నా సేవ మనం అట్లా చేయాలా కానీ మీరు అబద్ధాలతో మీరు నడుస్తున్నారు భూతముల బోధన నడుస్తున్నారు మీరు మీతో మోసపోయినారు అని కొలసి సంఘానికి పౌలు హెచ్చరిస్తాం ఈ రోజు నువ్వు నేను అలాంటి సేవలో ఉన్నావు మనం కూడా అనేకులకి సత్యాన్ని చూపించి అనేకుల్ని సంపూర్ణమైన సత్యం ధరించి వాళ్ళ జీవిత విధానం ఏంది ఎక్కడ వాళ్ళు మోసపోయిన వాళ్ళకు చూపించి ఆ మార్గం నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చి దేవుని మార్గంలోకి నడిపించాలా కానీ సేవల ప్రభు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరశుద్ధులకు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకెంతో వందాలు ఇసయ్య ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి నీకెంతో వన్నాాలి ప్రవ్వ ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా ఎన్నో విషయాలు మీరు ఈ లోకంలోకి వచ్చినైనా సమస్తం జయించినారు ప్రవ్వ ఈ లోకంలో ఎన్నో అనుభవాలు మీకు ఎదురైనాయి అయినా కానీ ఎక్కడ కూడా ప్రవ్వ మీరు ఎలాంటి పాపంలో పడలేదు ప్రవ్వా నాలో పాపం ఉన్నదాన్ని ఎవరైనా రూపించగలడానికి మీరు చేసినారు ప్రవ్వా కానీ ప్రవ్వ మీ బిడ్డలు కూడా అక్కడ జీవించాలని మీరు ప్రయాసపడుతున్నారు ఎందుకంటే నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధిగా కాబట్టి మేము ఆ పరిశుద్ధితో మేము రాలేని స్థితిలో ఉన్నాం ప్రవ్వ కనికరిం ప్రాదిష్టమైన ఎక్కడ బలహీతంలో మేము ఉన్నామో వాటి అన్నింటి ఛేదించుకొని మీ సంపూర్ణ స్థితిలో మేము ఎదగాల ప్రవ్వ మీ సంపూర్ణత సమానమైన సంపూర్తి కలిగి మేము జీవించాలా ప్రవ్వ మీరు ఈ లోకంలో చెప్పిన ప్రతి పనిని ముగించినారు ప్రవ్వ మాకిచ్చిన ఈ లోకంలో పని కూడా మీరు సంపూర్ణంగా ముగించి కంప్లీట్ చేసుకొని మీతో పాటు ఆ పరలోకంలో ఉండాలా ప్రవ్వ అయినా అది మా కాలు ముగించాలా ప్రభావ కానీ ఈ లోకంలో ప్రవ్వా ప్రభా దురాశలు ఉన్నాయి ప్రవ జాగత్వం అపవిత్రత అవన్నీ కొట్టుకొని పోతున్నారు ప్రవ్వ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవట్లు చెక్కబడి ప్రవ్వ పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేని స్థితి ఈ లోకంలో చూడలేని స్థితి ఉంది ప్రవ్వ వాళ్ళ ఆత్మీయతలు ఇప్పని ప్రవ్వ వాళ్ళ హృదయాలు తెరవని ప్రవ్వ క్రీస్తుల మీద చూపించాలా ప్రవ్వ సింహాసనం మీద మీరు ఆశ్రయాన్ని చూపించాలా ప్రవ్వ మనుషులు కనులు విప్పబడాలా ప్రవ సత్యని గ్రహించేలాగానే సహాయపడండి అయినా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ఓ ప్రవ్వ మీరు అక్కడ త్వరగందినైనా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రవ్వ అలాంటి సేవలు ప్రాదిష్టమైన మాలు ఎలాంటి బలహీతలు లేకుండా ప్రవ్వ అయినా ఈ వాక్యంలో ఉన్న వాటి అన్నింటిలో మాలు ఉంటే వాటి నుంచి మాకు వెళ్ళగలిపించండి మేము సంపూర్ణ ఒకటికి మేము అయినా మీ వల్లే ప్రవ్వ అయినా మేము సేవ చేయాలా ప్రవ్వ మీరు ఇచ్చిన పని తండ్రి సంపూర్ణంగా ప్రవాణ్లో ఎలాంటి లోపం లేకుండా మేము కంప్లీట్ చేయాలా ప్రవ్వ అది మేము విశ్రమించాల ప్రభావ కంప్లీట్ చేసినైనా ఓ ప్రభావ బలానామకమైన మంచి దాసును బిరుద్దు తెచ్చుకోవాల అలాంటి ప్రయాసం మాకు ఉంది మీరు ఆశీర్దించండి మా తీర్మానాన్ని మేము తీర్మానించుకుంటున్నాం మీ క్షణంనైనా ప్రవ్వ మా జీతాలు మా ఆత్మను ప్రాణము శరీరాన్ని సమర్పించుకుంటున్నాం మీ ఆత్మకి పరిశుధాత్మ అభిషేకంతో మనం నింపని ప్రవ్వ పశుధాత్మ దేవ మా హృదయంలో మీరుని ఓ ప్రవ్వ నిగ్రహం ఆత్మని మాకు ఇచ్చినైనా పిరికితన ఆత్మ కాబట్టి ప్రవ్వా మీరు అడిగితే విస్తారంగా ఇస్తారు పరిశుధాత్మను దారణంగా మీ నింపి ప్రవ్వ సర్వసత్యంలోకి మమ్మల్ని ఇంకా నడిపించమని ప్రా ఇప్పుడు సత్యంలో ఉన్నాం ప్రభావ కానీ పరశుధాత్మ వచ్చినప్పుడు ఇంకా సర్వసత్తిలో పోతున్నారు కాబట్టి మనుషులు ఇదే సత్యం అనుకునే ప్రభా ఇదే మార్గం ఇదే అనుకుని ప్రభావ అట్టనే పోతున్నారు ప్రభావ కానీ వాక్యం చెప్తుంది ప్రభావ పరుశుధాత్మ వచ్చినప్పుడు ఇంకా సర్వసత్తి నడిపిస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రభావ రక్షింపబడ్డ వాళ్ళం ప్రభు దేవుని సేవ చేస్తాం సత్యం అనుకుంటున్నారు కానీ మంచిది ప్రభ కానీ నాయన సర్వసత్యంలోకి పోవాలని వాక్యం చెప్తుంది ప్రభావ అప్పుడే ప్రభావ ఈ ఆత్మీయమైన విషయాలు వాళ్ళకి అనుగ్రహించబడితే అప్పుడు వాళ్ళ కన్నులు తెలుసుకుంటే ప్రవ్వ నైనా సత్యం బయలుపరచబడుతుంది అప్పుడు జాగ్రత్తగా జీవిస్తారు ప్రవ్వ ఎలాంటి పాపం చేయరు ప్రవ్వ తండ్రి ఎస్సయ్యా అలాంటి కనువిపు పత్తి బిడ్డ కనుగరించమని ప్రాదిష్టమైన మీ ఆత్మతో నింపబడాలా ప్రవ్వ పశుదాత్మ అభిషేకం లేకపోతే మీ కొరకు మీ సాక్ష్యం ఇవ్వలేం వాక్యం చెప్తున్న ఆ రీతిగా అపోస్తుల కార్యాలయం చెప్పినారు పశుదాత్మ వచ్చినప్పుడు మీ శక్తి నేను బూది గంత వరకు నాకు సాక్షులు కాబట్టి శక్తి లేకపోతే సాక్ష్యం ఇవ్వలేం ప్రవ్వ మీ శక్తి మాకు అవసరం నైనా మేము నిలబడి వాక్యం చెప్పాలంటే మీ ఆత్మ మాకు అవసరం ఏహెచ్కే ప్రవక్తలందరిలో మీ ఆత్మ వచ్చింది అప్పుడే నిలబడి ధైర్యంగా చెప్పగలనే ప్రవచనాలు మేము చెప్పాలంటే ప్రభ మీ ఆత్మ మాకు అవసరం అయినా మేము అంతటా మేము మా వల్ల కాదు ప్రభ మీరే మాకు సహాయకులు నడిపించండి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి బలపరిచి నూతనంగా అభిషేకించి ఎవరైతే పరుశుధత్మ పొందుకోలేదు వాళ్ళు ప్రభావ పొందుకోలేకనా ప్రేరేపించండి ఆత్మతో నింపి నడిపించి వాళ్ళ సేవా జీవితం ఫలభరితం చేసి ప్రతి చోట మీ కొన్ని సాధన పెట్టుకొని ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు దీవించి నూతనగా అభిషేకించి బలపరచండి సంపూర్ణంగా సజీవ్యాగా మా జీవితాలు మేము సమర్పించుకుంటున్నాం మమ్మల్ని పరిశుద్ధంగా తయారు చేయని ఈ వాక్యంతో మమ్మల్ని నడకలి మా హృదయాలను శుద్ధీకరించినైనా మీ సంపృతులు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకుని రాక శుద్ధపరుచుకోమని త్వరలో రాన్న ఏస్తు క్రీస్తు పరిశుద్ధం రామన్న ప్రాతిష్ట శుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ పరిశుద్ధుడా ఏసయ్య నీకు వందనాలు నీకు స్తుతులు నాయన స్తోత్రములు ప్రాభ అవును తండ్రి ఆయన పైన వాటినే మీరు వెతకమన్నారు ప్రాభ అవును ప్రభ భూలోక సంబంధమైన మనసు నీతిని నెరవేర్చదు ప్రాభ పైనున్న తండ్రి ఆ వాటిని వెతికినప్పుడే ఈ లోకంలో ప్రభ నీ నీతిని నెరవేరుస్తుంది ప్రాభ అందు నిమిత్తమే ఈ లోకంలో ప్రభా నాయన మేము నీ నీతిని నాయన నీ రాజ్యాన్ని మేము స్థాపించాలంటే మేము భూలకు సంబంధమైన మనసు కలిగి భూలకు సంబంధంగా మేము జీవిస్తే మాలో ఎక్కడ కూడా క్రీస్తు కలిగిన స్వభావము తండ్రి క్రీస్తు కలిగిన గుణాలు మాలో కనిపించవు ప్రభ అందు నిమిత్తమే ప్రభ పైన తండ్రి కుడి పార్శ్వమంలో మీరు కూర్చున్నారంటే ఈ లోకంలో మీరు నాయన ఎలాంటి జీవితం జీవించినారో అలాంటి జీవితం అలాంటి క్రియలు అలాంటి పరిపూర్ణత సంపూర్ణత మాలో కలగకపోతే మేము ఏ విషయంలో కూడా ప్రభా నాయన నీ నీతిని మేము నెరవేర్చలేం ప్రభావ కాబట్టి ప్రభా ఆ రీతిగానే అపస్తులు వాళ్ళు గ్రహించినారు కాబట్టి నీతి సూర్యుడిలాగా నువ్వు వాళ్ళ జీవితాల్లో ఉదయించినావు ప్రభ పరిశుద్ధాత్ముడుగా తండ్రి వాళ్ళలో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాళ్ళు ప్రేమించింది నీ బిడ్డలను రక్షణలోకి నడిపించాలనే దాని కొరకు వాళ్ళ జీవితకాలం ప్రయాసపడినారు ఆ రీతిగా నీ కొరకు అంగీకారంగా జీవించినారు నీకు మాదిరిగా నిన్నుపోలి అపోస్తులు నడుచుకున్నారు ప్రభ ఈ రోజు ఆ రీతిగా లోకంలో లేదు ప్రభ అంత అతిశయము గర్వము జీవపుడమ్మే ప్రభ కానీ ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అతిశయిస్తున్నారు గర్వం చెప్తున్నారు కానీ క్రీస్తు గుణాలు తండ్రి ఎక్కడ తండ్రి చూపించలేకపోతున్నారు ప్రభా కాబట్టి తండ్రి మేము ఈ లోకంలో ప్రభా నీ కొరకు సాక్షులుగా మేము ఉండాలన్నా బుద్ధిగంతముల వరకు నీకు అంగీకారంగా మేము సాక్షులుగా ఉండాలంటే ప్రభా మీరు కలిగిన మనస్సుని ఆయుధంగా ధరించుకోమన్నావు ప్రభాయన ఆ రీతిగా ప్రభా నాయన నీలాంటి మనస్సు మేము కలిగి ఉంటేనే ఈ లోకంలో ప్రభా నీ రాజ్యాన్ని మేము స్థాపించగలం ప్రభా అలా మేము లేకపోతే తండ్రి మేము స్థాపించలేం ఎందుకంటే వేషధారణ ప్రభ వేషధారకుడు ఎవడు నిన్ను నేను సంతోషపరచలేడు ప్రభ ఈరోజు లోకమంతా వేషధారణ ప్రభ చేసే ప్రార్థనలు వేషధారణ చేసే ఉపవాసాలు ప్రార్థన నేను నడిపించే సంఘాలు వేషధారణ తండ్రి పైన స్వభావం వేరు హృదయ స్వభావం వేరు ప్రభ హృదయాలు ప్రభ నీకు దూరంగా ఉన్న ఏదైనా కానీ అది ఎవరైనా కానీ వాళ్ళు ఎంతటి సేవకులు కావచ్చు ఎంత అభిషేకం ఉండొచ్చు ఎంతటి మందిరాలు ఉండొచ్చు ఎంత గొప్ప తండ్రి వాక్యం తెలిసి ఉండొచ్చు కానీ నీ హృదయము ఎవరికైతే అంగీకారము లేదో ప్రాభ మా హృదయాలు వాళ్ళు వేషధారకులే ప్రాభ ఈరోజు అలా లోకమంతా ఉన్నారు ప్రాభ మా హృదయాలను కూడా ప్రావా నాయన నీకు అంగీకారంగా ఉండులాగిన మాలో ఉన్న ప్రతి కలమశం ఎందుకంటే హృదయమే అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగింది అసలైన మందిరము ప్రభా మా హృదయము ప్రాభ ఇది అంగీకారంగా లేకుండా ఏది చేసినా అది వేషధారణ ప్రభా కాబట్టి మా హృదయాలను మేము సన్నతి పరుచుకోవాలా ప్రాభ తండ్రి మా హృదయాలు ఎప్పుడు యథాథతో ఉండాలా విరిగి నలిగినట్టు మా హృదయాలు ఉండాలి ప్రాభ నాయన నీలాంటి పరిశుద్ధమైన హృదయం మేము కలిగి ఉండాలా ప్రాభ తండ్రి అవును ప్రభ పేతులు తండ్రిను మాట్లాడినవుతాండ్రీ అతని బండి మీద నాయన నీ స్థంగమును కట్టతానని అవుతానండి అవును ప్రభ క్రీస్తేస్ అనే ముఖ్యమైన రాయి మీద మేము మీ స్థానాన్ని కట్టాలా ప్రాభ నాయన మనుషులందరినీ నీలాంటి స్వభావం కలిగిన మనుషుల్లాగా మేము మార్చాలా ప్రాభ మీలో ఉన్న పరిపూర్ణత సంపూర్ణతలోకి మేము నడిపించాలా ప్రభా నాయన ఎందుకంటే ప్రభా నాయన ఆ రీతిగా లేకపోతే ప్రాభ నీకు ఇష్టలుగా మేము జీవించలేం ప్రభాన్ ఆయన ఎందుకంటే అవిధేయత ప్రభా అపనమ్మకము ప్రాభ అవిశ్వాసము తండ్రి పిరికితనము భయము ఇవన్నీ శరీర క్రియలు నైనా ఇలాక సంబంధమైన గుణగణాలు స్వార్థము ధనాపేక్ష అహంకారం బింకములాడే తత్వము గర్వము తండ్రి నాయన ఎదుటి వారి పట్ల ప్రవాణాయన చెడుతనం ఇవన్నీ తండ్రి ఇవేవి నీ నీతిని నెరవేర్చలేవు ప్రభావ కాబట్టి పరిశుద్ధుడా తండ్రి అవును ప్రభావ మేము ఉన్నంత కాలం ప్రభానైనా నేను మిమ్మల్ని చూస్తూ మేం నడవాలా ప్రభ మా విశ్వాసాన్ని నీ పట్ల ఆదారం చేసుకొని నా విశ్వాసాన్ని ప్రభ నిన్ను చూస్తూ కొనసాగించుకొనిలాగిన ఈ లోకంలో మీరు ఎట్లా తండ్రి అంత దేవుడై ఉండి సర్వసృష్టికి ఆది సంబతుడై ఉండి తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని రిత్తునిగా మార్చుకొని ఎంత సాత్వికుడై దీన మనసు కలిగి జీవించినారు మీలో లేదు ప్రభ అతిశయం కాబట్టే మీరు ప్రేమించిన వాళ్ళు సమాధాన కాబట్టే మా పట్ల జాలిగా పడ్డారు కాబట్టే మీ కరుణ మా పట్ల చూపించినారు కాబట్టే చచ్చిపోవాల్సిన మమ్మల్ని నీ ప్రేమనే బ్రతికించింది ప్రాభ నీ ప్రేమ అంటే నీ వాక్యాన్ని గైకోని నడుచుకోవడమే ప్రాభ కాబట్టి తండ్రి మాలో ఎలాంటి అతిశయం లేకుండా వాక్యాలు మేము వినాలా పాటించాలా ప్రాభ నైనా అనేకులు వాక్యంలో ఉండాల అదే నిజమైన వెలుగు వాక్యం లేనివాడు నేను ఎప్పుడు ఆత్మస్వభావంగా ఉండలేడు ఎక్కడా ప్రభా నీకు ఇష్టడుగా నీకు అంగీకారంగా వాళ్ళ ప్రవర్తన గాని వాళ్ళ విధానం ఉండదు ప్రాభ కాబట్టి దుష్టుడు మా హృదయంలో నుండి వాక్యాన్ని వెతుకోపోకుండా వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించమన్నావు ప్రాభ కాబట్టి పరిశుద్ధుడా తండ్రి ప్రభాన్ అయిన తండ్రి మేము కూడా ప్రభాన్ నీలాగా మనస్సు కలిగి నీలాంటి ప్రేమ మాలో పరిపూర్ణం అవ్వాల తండ్రి అది నిజముగా ఎలాంటి వేషధారణ ఉండొద్దు ప్రభాన్ నిజమైన క్రీస్తు ప్రేమను మేము వ్యక్తపరచాలా నాయన నీకు ప్రతినిధులాగా ఉన్న మేము నీకు మాదిరిగా ఉన్న మేము నీ అడుగుజాడల్లో నడవాల్సిన మేము ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభా మమ్మల్ని చూస్తే ప్రభా పలానా దిలీప్ పలానా రవి పలానా బ్రదర్ కాదు ప్రభా ఇతనిలో దైవం ఉంది ఇతడు సర్వోన్నతుడైన దేవుని దాసులు అన్న సాక్ష్యం రావాల అలాంటి సాక్ష్యం వాళ్ళు రావాలంటే మేమింకా పరిపూర్ణత చెందలేదు ప్రభా తండ్రి కానీ పరిపూర్ణత చెందకపోతే నీ నీతిని మేము నెరవేర్చలేం ఇది నమ్మదగిన దేవుని మాట ప్రభా సంపూన్నులత అవ్వపోతే పరిపూర్ణతలో చెందకపోతే నీ జ్ఞానంలో అభివృద్ధి పొందకపోతే ఎన్నడు ప్రభానైనా నీ నీతిని నీ రాజ్యాన్ని స్థాపించలేం ప్రాభ కాబట్టి పౌలు పేతులు అపస్తులందరూ ఆ రీతిగా పరిపూర్ణత చెందినారు ప్రభా నీ ఆత్మనే మా హృదయాలను శుద్ధీకరిస్తుంది నేను నీ ఆత్మనే మమ్మల్ని సరైన మార్గంలో త్రోవలో నడిపిస్తుంది ప్రభా కాబట్టి పరిశుద్ధాత్ముడు తనంతటా ఏమీ బోధించక సంభవింపబో ప్రతి సంగతులు తెలియబరుస్తున్నావు తండ్రి కాబట్టి బిడ్డలు ఎన్నో విషయాల్లో ఆపదల్లో ప్రభా నీ ఆత్మ అడ్డగించి కాపాడింది తండ్రి ఏ రీతిగా వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించాలో ప్రభా నీ ఆత్మ కొనిపోబడి అనేకులు స్వార్థ పరిచయ చేసినారు ప్రాభ అందుకే ఆత్మ లేని వాడు నా వాడు కాదన్న అవుతాండి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు ప్రాభ ఆ వాక్యాన్ని ప్రకారంగా చూస్తే ఆ వాక్య ప్రకారంగా నాయన ఈరోజు మా జీవితాలను మీరు నాయన ఆ యొక్క ఎవ్వడని ఎదుట నిలవలేడు ప్రాభ తండ్రి ఎందుకంటే శరీర స్వభావం ప్రాభ కాబట్టి తండ్రి నాయన మేము నాయన నీ ఆత్మ చేత నడిపింపబడాలా తండ్రి నీ ఆత్మనే నాయన మాకు బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది నీ ఆత్మనే సమస్తము నాయన మీ నామం పేరట జరిగిస్తుంది ప్రభ కాబట్టి మమ్మల్ని ఆత్మ స్వభావం గల మనుషులుగా మార్చండి ప్రభ ఎలాంటి స్వార్థము ధనాపేక్ష మల ఉండొద్దు ప్రభ తండ్రి మా హృదయం ఎప్పుడు నీకు యథాదత కలిగి ఉండేలాగా సహాయపడండి ప్రభా నాయన నీ ఆత్మచేతనే మమ్మల్ని నడిపించండి ప్రభా నైనా మనుషుల ప్రలోభాలకి మనుషుల ఆలోచనలకు మనుషులు కల్పించిన పద్ధతులు నాయన మనుషుల ఇష్ట కాదు ప్రభా ఏ మనుషుడు ప్రభా ఆ కలవరి శిలో తండ్రి మీరు చూపించిన ప్రేమ మమ్మల్ని చూపించలేకపోయినారు ప్రభ మా నిమిత్తము ఆ కలవర స్థితిలో శ్రమ అనుభవించింది మీరు మా నిమిత్తము తండ్రి ఎంతగానో మీ రక్తాన్ని నైనా మీ ప్రాణాన్ని త్యాగం చేసి నైనా మమ్మల్ని కాపాడిన దేవుడు నువ్వు ఈ రోజు కూడా ప్రభ ఈ దినం మేము సజీవంగా ఉన్నామంటే అణుదినము కాచి కాపాడుతున్న దేవుడు నువ్వే కాబట్టి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా మేము విని లోబడి విధేయత కలిగి భయము కలిగి నడుచుకోవాల్సింది కేవలం ప్రభా నిన్ను చూసే కాబట్టే విశ్వాసం నాకు కరత దాన్ని కొనసాగించు వాడనైనా ఏసువైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందంలో మీ ఎదుట ఉంచబడిన దాంతో పరిగెత్తమన్నావు ప్రభ కాబట్టే తండ్రి నేను మా విశ్వాసం ఎప్పుడు ప్రాభ నిన్ను చూసి ఉండాలా మా నడవడిక ఎప్పుడు నీ వాక్యానికి అంగీకారంగా ఉండాలా మేము వెళ్ళే ప్రతి మార్గము ప్రభా నీ ఆత్మ నడిపింపబడి మేము వెళ్ళాలా ప్రాభ ఈ లోకంలో మేము ఉన్నంత కాలం ప్రావా ఆత్మస్వభావం కలిగి మేము జీవించాల ప్రాభ అప్పుడే ప్రభా నాయనా తండ్రి మేము ఇష్టలుగా ఉండగలము జయించిన వారమై ఆ పర్లోక మందు తండ్రి ఆ సింహాసనం లేదుటా ప్రాభ నీతో మేము ఉండగలం ప్రాభ కాబట్టి అపోస్తులని తండ్రి పరలోక రాజ్యానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభం లాగా నిలబెట్టినావు ఈ రోజు నీ పరలోక రాజ్యం అంటే నశించిపోతున్న ఆత్మలను ప్రభ ఆ రాజ్యంలోకి నడిపించడమే పరలోక రాజ్యాన్ని కట్టడం ప్రభా ఆయన తండ్రి ఆ రీతిగా ఒక స్తంభం లాగా నిలబడి అనేకులు ప్రభావ నీ నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందులాగున చీకటి ఉన్న ప్రతి స్థలంలో వెలుగులాగా నిలబడి ప్రాభ ఆయన అనేకులని ప్రభానైనా మేము త్రోవ చూపించాలా నీ రాజ్యంలోకి మేము నడిపించాలా ఆ రీతిగా ప్రభా అన్ని వెలుగుగా మీరు ఈ లోకంలోకి వచ్చినారు ప్రాభ కాబట్టి ఇంకా నైనా తండ్రి ఈ లోకంలో ఈ దేశంలో తండ్రి ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ప్రాభ ఇంకా ఎంతో మంది నీ క్రీస్తుని ఎరగని వాళ్ళు ఉన్నారు ప్రాభ వాళ్ళ గురించి విచారించు వాడు ఒకడును లేడు అన్నవు తండ్రి అలాగే క్రైస్తవుల దూడా ప్రభ రక్షణ పొంది ప్రభ నాయన భయంకరమైన పాపంలో నాయన నులివెచ్చని జీవితం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభ వీళ్ళ గురించి విచారించు వాడు లేడు ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి మేము ఏది చెయ్యాలన్నా కానీ అది సమస్తము ఆ రోజు మీరు బాప్తీసమిచ్చు పరలోకం నుండి అధికారము అనుగ్రహింపబడితే గాని ఎవడు ఏది చెయ్యలేడు ఎవడు ఏది పొందుకోలేడు అన్నవు తండ్రి కాబట్టి అధికారం మీ నుంచి కలగాల ప్రాభ మీరు మా మార్గము త్రోవా సరళం చేసి మా ముందు మీరు నడిచి మీ మార్గంలో మమ్మల్ని నడిపించినప్పుడు తండ్రి ప్రతి మోకాలు మీ ఎదుట వంగుతుంది ప్రతి నాలుక మిమ్మల్ని రక్షకుడికి అంగీకరిస్తుంది ప్రాభ మీ ఆలోచనలు లేకుండా మీ నడిపింపు లేకుండా మీ ఇష్టం లేకుండా తండ్రి మీ చిత్తము కాకుండా మేము ఎంత ప్రాయాసడినా రాత్రంతా ప్రాయాసడిన వాళ్ళకి ఏమీ దొరకలేదు ప్రాభ శిష్యులకి ఈరోజు మా బతుకులు మా జీవితాలు అంతే ప్రభా ఏమీ ఉండదు ప్రభా నీ మాటక లోబడి నీ ఎందు విధేయత చూపించి నీ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి చేసిన సమస్తమును పొందుకోగలుగుతాడు ప్రభ అలాంటి జీవితం ప్రభా మేము ఉండాలా కానీ ఈరోజు భయపడే తత్వము లోబడే తత్వం మనుషులకు బోధలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ పరిశుద్ధ ఇవ్వట్లేదు కాబట్టే వాళ్ళ ప్రాణము ఆత్మ జీవము నీకు సమర్పించుకోలేకపోతున్నారు నీ ఇష్ట ప్రకారంగా నాయన నడవలేకపోతున్నారు ప్రభ వాళ్ళ మీద తండ్రి మీరు క్షమించమనే మేము ప్రార్థిస్తాం తండ్రి ఎవరైనా కానీ ఎంతటి వాళ్ళైనా కానీ ఆ కలవరిసలో మీరు ప్రతి ఒక్కరిని క్షమించినారు ప్రభ అలాంటి క్షమించే గుణం అలో లేకపోతే నీ బిడ్డలం మేము కానే కాదు వేషధారకులు ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరిని మేము క్షమించాలా ప్రతి ఒక్కరితో మేము సమాధాన పడాలా ప్రతి ఒక్కరిని ఆదరించాలా ప్రతి ఒక్కరిని మేము ధైర్యపరచాలా ప్రతి ఒక్కరి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభా మేము తోడుగా నిలబడాలా ఇది నిజమైన క్రైస్తవ సహోదరుల ప్రేమ ఈ రోజు ఎక్కడా లేదు ప్రాభ కానీ వాక్యాలు ధారాళంగా ప్రకటించే గుంపు ఉన్నారు ప్రభా నాయన వాక్యాలు దారాళంగా ఈ లోకంలో చెబుతున్నారు కానీ ఒక్కరిలో సమాధాన పడరు ఒక్కరు ఎదుటి పట్ల కనికరము చూపించరు ఒక్కరు కూడా ప్రభావ వాళ్ళ ఇరుకుల్లో అక్కరిలో అవసతంలో ముందుండరు ప్రభా నాయన ఎక్కడ కూడా ప్రభా మీరు చూపించిన ప్రేమ వాత్సల్యం కనిపించదు ప్రభా అలాంటి జీవనం అలాంటి జీవితం మన ఉండొద్దు ప్రభ మా జీవితం ఎప్పుడు ప్రభా నీలాంటి హృదయం కలిగి మీరు జీవించినట్టు మేము జీవించాలా తండ్రి ఎవరి పట్ల మాలో ఎలాంటి చెడుతనం ఉన్నా తండ్రి మేము మనుషులను మోసపరచొచ్చు నాయన ఎందుకంటే పై రూపాలు చూస్తారు లోక సంబంధంగా చూస్తారు కాబట్టి వాళ్ళ ఆత్మీనేత్రాలు విప్పబడవు కాబట్టి వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు కానీ మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు తండ్రి నీకు సమస్తము తేటగా కనబడుతుంది కాబట్టి మాలో ఎవరి పట్ల ఏమీ లేకుండా ప్రభ నిస్వార్థమైన ప్రేమ ఆ కలవర సిరులో ఈ లోకంలో ఎవరైనా చూపించినారంటే అది మీరే ప్రభ అలాంటి నిస్వార్థమైన ప్రేమ నాయన మేము చూపించాలా ప్రాభ సహాయపడమని నడిపించమని మా మనసు ఎప్పుడు నాయనా ఆ పర్లోక మందే ఉండాలా ప్రాభ ఆయన తండ్రి మాకు తెలియని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి ఎంతో మంది దేవదూతలు ఉన్నారు ప్రభా మా పితరులు ఉన్నారు అపోస్తులు ఉన్నారు వాళ్ళతో ముఖాముఖిగా కలిసి మేము పరిచయం చేయాలా ప్రభావ అట్లా ఆత్మలో మేము అభివృద్ధి పొందాలా నీ పర్లోక రాజ్యంలో మేము ఉండాలా ప్రభా నాయన మేము అన్ని చూడాలా తేటగా చూడాలా ప్రాభ ఈ లోకము సంబంధమైన కళ్ళు మాకుంటే ఏవి చూడలేం ప్రభావ మా ఆత్మలో మేము అభివృద్ధి పొందటకు మీ చూపించమని తండ్రి మీరే నాకు సహాయపడమని నడిపించమని తండ్రి ఏ విషయంలో కూడా నాయన నీకు నేనేమైనా వేరుగా ఉంటే నాయన అలాంటి జీవితం వద్దు ప్రాభ నీ చిత్తానికి లోబడంది నైనా నీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రాభ అది ఏదైనా కానీ ఏసు క్రీస్తు తండ్రి నా నుంచి తొలగిపోవును గాక నీ చిత్తమే నా పట్ల నిశ్చయంగా ఏసు క్రీస్తునామంలో నెరవేర్చబడును గాక యేసు క్రీస్తు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె సమాధానం నడిపింపు మనకందరికీ కేబిపిఎం గ్రూప్ బ్రదర్స్ ఇస్తా కుటుంబాలకు అందరికీ ఆరాధన పాల్గొన్న కుటుంబాలకు అందరికీ వాళ్ళ కుటుంబాలకి ఇంకెంతమంది అయితే రాలేదు వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన ఆమెను బ్రెదర్ బెదర్ అందరికి